శ్రీగరుభ్యో నమరి ఓ శంకారూపేణమచ్చి పంకేతమోకరే సామాయా శంకరాచార్యమాశ్రయ ప్రహ్లాదవర దోజో నృసింహ పరో హరి నృసింహోపాసకం నిత్యం దమ్ నృసింహురుం భజే శ్రీధచ్చిదానంద శివానంజనృసింహ భారత్యతేంద్రాన్ విద్యానిధేన్మంత్రనిధేన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభుపాన్ సత్మ్యాన నిరతం విషయభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణా చంద్రశేఖర భారతీ వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్య సదాభివూర్వంతం విద్యాతేర్థగరు భజే అజ్ఞానాథం విద్యాతేథం వివేకినాథం భారతేర్థమాశ్రయ విద్యా వినయసంపన్నేతరాగం వివేకినం వందే వేదాంతతత్వం విధుషే ఖర భారతీ నర్మణ ప్రజయాధనే త్యాగే నైకే అమృతపమానశు పరేణ నా కిభ్రాజతేజయో విశంది వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థ్యాసయోగాతయ శుద్ధతరాళ పరామృతా పరిముచ్యే దహ్రం వి పాపం పరమేష్మూత్యట్పురేకం పురమద్య సగస్థం త్రావి దం గగనం విషోగస్తస్యదంతస్తపాధ్యో వేదాస్వర ప్రోక్ ప్రతిష్టి తస్య ప్రకృతిరే నర సహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టా నిష్టా తపశ్చక్రవర్తే అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురుపరంపరా ప్రాప్తర్శనస్థానాచార్యా వ్యాఖ్యానసింహాసనాధేరా సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తకంత్రస్వత ఆది రాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురో భూమండలాచార్య ఋష్యశృంగపరవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మాధక్రీమభివ విద్యాస్వామి గురు కరకమల సంజాతద్భారతే మహాస్వామినామ సంజాజ్జగద్ శ్రీ విదుషకర భారతి మహాస్వామినా చరణారవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుర్విష్ణుర్ గురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అజ్ఞానా విద్యా తీర్థం వివేకినాఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీదరాగం వివేకినం వందే వేదాంతతత్వ్నం విదు శేఖర భారతి మంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధిగే శరణ్యే త్ర్యంబి వినారాయ నిస్ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహిత జగద్య కృష్ణాయ గోవిందాయ నమో నమ అంతరాయతి శాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణకటాక్షతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధి సన్నిధిం కిమలపట కమల పుస్తక రుద్రాక్షట కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థా వాగర్థవివ సంపృత వాగర్థ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణం నిధయే సర్వ్యానా దక్షిణాూర్త నమ నారాయణ సమారభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరంపరాం నారాయణం నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేవాష్ణ విష్ణోహృషీకే వాసుదేవనమోస్ ప్రణతక్లేశనాసాయ తోత్రవేత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలి నిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ gurave gurave ే నమ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురుల కటాక్షంతో శ్రీకృష్ణ కృపతో శారదాంబిక అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున అక్షరబ్రహ్మయోగంలో ప్రధానంగా ధారణాయోగంతో సగుణ బ్రహ్మోపాసకుడు ఏ విధంగా అంత్యకాలంలో వెళతాడు అని చెప్పుకున్నాం పరమ పురుషుని చింతన చేస్తూ తన ప్రాణశక్తితో నియంత్రణ చేసుకుంటూ భృత్ మధ్యంలోనూ అలాగే సహస్రారంలోనూ ప్రాణములు నిలిపిన వాడై క్రమంగా శరీరాన్ని చజించి ఎలా వెళతాడు అనేది చెప్పారు ఇక్కడ అయితే కేవలం అలా చేసిన వాళ్ళు మాత్రమే మోక్షం పొందుతారని కాదు అలా చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం కాబట్టి మోక్షం కావాలంటే ప్రతివాడు చేయాలని చెప్పడం కాదు అందుకే భగవానుడు సర్వద్వారాని సంయమయ నుంచి సయాతి పరమాంగతి అని పన్నెండు పదమూడు శ్లోకాలు చెప్పి అనన్యచేత సతతం వ్యోమాంస్మరితి నిత్యసహ సస్యాహం సులభ నిత్యయుక్తస్య యోగినహా అని ఒక మాట అన్నాడు అనన్య చేతస్సుతో సతతం నిత్యము నన్ను ఎవడైతే స్మరిస్తూ ఉన్నాడో వాడి నిత్యయుక్తుడు వాడికి నేను సులభుణ్ణి అని చెప్తున్నాడు ఆ సులభుడు అని ఇటువంటి అభ్యాస యోగాది శ్రమల అవసరం లేకుండా ఈ పద్ధతిలో కూడా వాడు ముక్తిని పొందవచ్చు అనే మాటను భగవాన్ అందించాడు మరి వారెందుకు ఆ పద్ధతిలో వెళుతున్నారు అంటే మునిపే చెప్పినట్టు వారి వారి ప్రకృతులను అనుసరించి స్వభావాన్ని అనుసరించి వారు మార్గాన్ని స్వీకరిస్తారు ఆ మార్గం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఇహంలోనూ కనబడుతున్నాయి వాళ్ళు క్రమముక్తిని కూడా పొందుతున్నారు అనే విషయాన్ని చెప్తూ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావృతి అర్జున మా ముపేత్యత కౌంతేయ పునర్జన్మ నైవిద్యతే నన్ను ఆశ్రయించిన వాడికి పునర్జన్మ లేదు కానీ మిగిలిన కర్మల ద్వారా లోకాలకు సంచరించే వాళ్ళందరూ తిరిగి రావలసినదే ఇది బ్రహ్మలోకం వరకు అని చెప్పుకున్నాం బ్రహ్మలోకంతో సహా అన్ని లోకములను రెండు రకాల అర్థాలు ఎలా చెప్పుకోవాలో నేను మనం వివరించుకున్నాం ఉపాసనా పరంగా మాట్లాడితే బ్రహ్మలోకం వరకు కర్మల పరంగా మాట్లాడితే బ్రహ్మలోకంతో సహా అని తెలుసుకోవాలి కానీ కర్మలతో కొందరు బ్రహ్మలోకాన్ని పొందుతారు కానీ వాళ్ళు మళ్ళీ కల్పాంత కాలంలో తిరిగి భూమి మీదకి వస్తారు కానీ ఉపాసనతో బ్రహ్మలోకానికి వెళ్ళిన వారు ఆ బ్రహ్మదేవుడితో పాటు మళ్ళీ పరమాత్మ ఐక్యమవుతారు కనుక దాని కర్మముక్తి అంటారు ఇక్కడ అసలు ఈ ఈ కాలమేమిటో ఇక్కడ భగవానుడు వివరించబోతున్నాడు ఇక్కడ లోకముల గురించి ఎందుకు చెప్పాడు భగవానుడు అంటే కర్మలతో లోకాలు పొందాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటే వాటి యొక్క అశాశ్వతత్వం తెలిస్తే వాటిపై కూడా వైరాగ్యం కలిగి భక్తి జ్ఞాన మార్గాల్లోకి వస్తారు ఉద్దేశంతో చెప్పాడు అంటారు భగవత్పాదు వారు వైరాగ్యం కోసమే ఈ వర్ణన చెప్పారు అసలు బ్రహ్మదేవుడు ఈ సృష్టి వీడి గురించి వివరిస్తున్నారు ఇక్కడ సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రి జనాహాం అహోరాత్రములు అని పగలు రాత్రి అని చెప్తున్నారు బ్రహ్మదేవుడికి పగలేమిటి రాత్రి ఏమిటో ఇందులో వివరిస్తున్నారు ఇక్కడ వెయ్యి చతుర్యుగముల కాలం చతుర్యుగాలు అంటే మొత్తం కృత నుంచి కలియుగం వరకు ఉన్న నాలుగు యుగాల కాలము అలాంటి కలుపున ఒక కాలము లెక్క కడితే అలాంటి వెయ్యి అయితే బ్రహ్మకో పగలు అన్నారు అంతేకాలం ఒక రాత్రి అవుతుంది అంతకాలం మళ్ళీ అతనికి రాత్రి అవుతుంది అని యోగులు కాలతత్వం గురించి తెలిసిన వారవుతారు అంటే అహోరాత్రములు అంటే బ్రహ్మ యొక్క అహోరాత్రములు ఇవి మన అహోరాత్రములు మనకు తెలుసు బ్రహ్మ యొక్క అహోరాత్రం అంటే పగలు రాత్రి ఇలా ఉంటాయి మళ్ళీ రాత్రి వేళ ఏమవుతుందంటే అవ్యక్తం అనే ఒక స్థితి ఏర్పడుతుంది అన్నాడు అవ్యక్తం అంటే సృష్టి వ్యక్తము కాని స్థితి ఇక్కడ ఆ పదమే అర్థం చేసుకోవాలి అవ్యక్త వ్యక్తయర్వా ప్రభవంత్యహరాగమే రాత్రియాగమే ప్రళీయంతే తత్ర అవ్యక్తసే అవ్యక్తము అంటే వ్యక్తము కాని స్థితి అని అర్థం అంటే చెట్టుగా వ్యక్తము కాని స్థితి బీజము అది అవ్యక్త స్థితి అనుకుందాం బ్రహ్మదేవుని రాత్రి ఎందుకు సృష్టి అంటే నశించింది అనడానికి లేదు అవ్యక్త స్థితికి వెళ్ళిందని అర్థం అంట మనం రాత్రి నిద్రపోయమంటే పోయేడని కాదు కదా మన పొద్దున్నేస్తాం అదేవిధంగా ఇవి కూడా సమయంలో అవ్యక్త స్థితి అన్నారు అవ్యక్తం మాటకి భగవత్పాదలు అంటారు ప్రజాపతేహ స్వాపావస్థ అన్నారు ప్రజాపతి యొక్క స్వప్నం నిద్ర వంటిది అన్నాడు బ్రహ్మదేవుడిగా నిద్ర వంటిది మన రాత్రి అన్ని కార్యక్రమాలు ముగించి నిద్రపోయినట్లుగా బ్రహ్మదేవుడు కూడా సృష్టిని చాలించి తన విశ్రాంతి సమయం అది ఆ సమయంలో సృష్టి అవ్యక్తంగా ఉంటుంది అంటే సూక్ష్మదశలో ఉంటుందని అర్థం ఇక్కడ స్థూలముగా వ్యక్తము కాదు గనక అవ్యక్తం అనే మాట చక్కగా చెప్పారు ఈ అవ్యక్తం గురించి చక్కగా అర్థం చేసుకుంటే జగత్ ఏమిటి జీవులు ఏమిటో తెలిసి మన కర్తవ్యాలు కూడా తెలుస్తాయి అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ వ్యక్తములైన అన్నీ కూడా అవ్యక్తము నుంచే వ్యక్తములయ్యాయి ప్రభవంతే అహరాగమే అహరాగమే అంటే పొద్దుట పూట ప్రారంభంలో ఉన్నారు పగటి ప్రారంభంలో అహరాగమే అంటే అర్థం అంటే బ్రహ్మదేవుని పగటి ప్రారంభంలో అవ్యక్తము నుంచి అన్ని వ్యక్తమవుతున్నాయి మళ్ళీ రాత్రి ఆగమే రాత్రి రాగానే ప్రళీయంతే తత్ర అవ్యక్త సంగకే రాత్రి అవగానే మళ్ళీ అవ్యక్తములని లీనమవుతున్నాయి ఇక్కడ గమనించవలసినది ఎలాంటిది అంటే ఉప్పు నీటిలో కరగబెట్టాక కనబడదు కానీ లేదని లేం కదా అలాగే అప్పుడు అన్నీ లీనమవుతాయి మళ్ళీ శృక్ష్యారంభంలో వస్తాయి ఎలా వస్తాయంటే చెప్తున్నాడు ఇక్కడ భూతగ్రామ సయే భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రి ఆగమే వశ ప్రభవత్యహరాగమి ఈ ప్రాణి సముదాయం అంతా కూడా ప్రకృతి వసంచేత మళ్ళీ మాట చక్కగా చెప్పాడు ఇక్కడ ప్రకృతి వసంచేత మాటి మాటికి కలుగుతూ మళ్ళీ అవ్యక్తం లీనమవుతూ ఉంటాయి వీటి పని ఏంటంటే అవ్యక్తం లీనమవడం మళ్ళీ ఆహరాగమంలో మళ్ళీ కలగడం జరుగుతూ ఉంటాయి ఈ విషయం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కొందరు ప్రళయకాలంలో ఎలాగో పరమత్వం లైమైపోతాం కదా మోక్షం అనుకుంటారు మోక్షం కాదు ఇక్కడ ఆ కల్పాంతం బ్రహ్మదేవుడికి యొక్క పగలయ్యే వరకు ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తుతామో లెక్కలేదు ఎందుకంటే వెయ్యి సహస్ర యుగంలో కాలం అన్నారు కదా ఆయన గారికి ఆ వెయ్యి సహస్రయుగముల కాలము కూడాను సహస్రయుగము అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది ఒక యుగం అంటే నాలుగు యుగాలు కలిపి అంటే వెయ్యి చతుర్యుగముల కాలం వెయ్యి చతుర్యుగముల కాలము బ్రహ్మదేవుడు మెలకువగా ఉంటాడు అప్పుడు సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఎక్కడ అడ్డు ఆపులేదు అంటే జీవుడికి అప్పటికి ఎన్ని పుట్టుకలు వచ్చేయో చూడండి ఆయనకి పగలు పూర్తి ఆపుతాడు ఈ సృష్టిని ఆపినప్పుడు ఏమైందంటే వీడికి మోక్షం వచ్చిస్తుందా లేదు కర్మక్షయమైతే కానీ మోక్షం లేదు వీడికి కర్మ బీజములు ఉన్నాయి కదా అప్పుడు మరి ఆ రాత్రి వేళ ప్రళయ ప్రళయావస్థ అవ్యక్త అవస్థలు సృష్టి లేదు కదా మరి వీడేమవుతాడు అంటే అవి నిద్రాణమయ్యే స్థితిలో ఉంటాయి ఇక్కడ మళ్ళీ సృష్టి ఆరంభంలో ఏ కర్మలతో తాను లయమయ్యాడో ఏ అనుభవించవలసిన కర్మ బీజములు ఉన్నాయో అవి అనుభవించడానికి మళ్ళీ కల్పారంభంలో పుట్టుకొస్తాడు ఇది తెలుసుకోవాల్సి అన్నది కానీ కల్పాంతకాలం మోక్షము కాదు అదొక ప్రళయం అంతే ఆ ప్రళయం ఎలాంటిదంటే ఇవాళ నిద్రపోయేమంటే మోక్షం పొందినట్టు కాదు కదా మళ్ళీ వాళ్ళు ఎక్కడా ఆపేమో అక్కడి నుంచి అనుభవించడానికి రేపొద్దుర్లేస్తున్నాం ఈ శరీరంలో ఎలా లేచాము అప్పుడు కూడా ఆ విధంగానే సూక్ష్మావస్థలో ఉంటాయి భూతములు ఈ సూక్ష్మావస్థకి అవ్యక్త అవస్థ అని పేరు ఇక్కడ అంటే ఇక్కడ భగవానుడు చెప్తున్నది సృష్టి అంతా బ్రహ్మ ద్వారానే అంటే చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతి ద్వారానే కలుగుతున్నది ప్రజాపతి నిద్ర కాలంలో వెళ్ళిపోతున్నది మరి ఈయన చేస్తున్నట్టు పరమాత్మ అది చెప్పబోతున్నాడు ఇక్కడ పరస్మా పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్సనాతన ఎస్ సర్వేషు భూతేషు నశ్యత్స్యతి ఇప్పటి వరకు నేను ఒక అవ్యక్తం చెప్పాను కదా అవ్యక్తం కంటే పరమమైన మరొకటి ఉన్నది దానిని అవ్యక్తం అందాం రెండూ అవ్యక్తములే కానీ ఈ అవ్యక్తానికి అవ్యక్తానికి తేడా తెలుసుకోవాలి ఇక్కడ తస్మాత్ అవ్యక్త ఆ కంటే పర అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అన్య ఒకటి ఉన్నది సుమా అదేమిటంటే యహ సనాతన అది సనాతనమైనది శాశ్వతమైనది దాన్ని అవ్యక్తం అందాం ఎందుకంటే ఇది సూక్ష్మము అంటే అంతకంటే సూక్ష్మం అది కనుక అది అవ్యక్తం ఆ అవ్యక్తం లేకపోతే ఈ సృష్టిది వ్యక్తం కాదు ఇందాక చెప్పండి ప్రళయావస్థ రూప రూపంలో ఉన్న వ్యక్తమే కాదు దానికంటే సూక్ష్మమైన అవ్యక్తం ఉంది అది మార్పులేనిది శాశ్వతమైనది ఈ అవ్యక్తం మారుతోంది వ్యక్తంగా వస్తున్నది ఆ వ్యక్తం మారదు అదే పరమాత్మ యొక్క స్వరూపము కనుక పరమాత్మ అవ్యక్తం కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు కనుక ఆయన్ని అవ్యక్తం అనాలి అంటే అవ్యక్తం ఏ ఏ పేర్లలో వాడుతున్నామో తెలియాలండి కనబడని అవస్థ అవ్యక్తమైతే పరమాత్మ కూడా అవ్యక్తుడే ఆయన మనవలి స్థూలముగా కనబడ్డు కదా అయితే ప్రళయకాలం నశించిపోతాడా అప్పుడు నశించిపోయాడు ఉంటాడు అవ్యక్తముగా సూక్ష్మముగా ఉంటాడు బ్రహ్మదేవుడు కూడా నిద్రపోతాడు కానీ పరమాత్మ నిద్రపోడు అంటే ఎందుకంటే నామరూపములు లేవు ఆయనకి అవ్యక్తముగా ఉంటాడు సూక్ష్మ దశలో ఉంటాడు అత్యంత సూక్ష్మమైన వాడు అని చెప్పడం ఇక్కడ అంటే బ్రహ్మదేవుడు నిద్రపోయిన ఈ జీవులేవి వ్యక్తం కాకున్నా అవన్నీ ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాయో ఆ పరమాత్మ అది చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడితో సహా సర్వజీవులు యొక్క సూక్ష్మావస్థ కూడా ఒక ఆధారం లేకపోతే నిలవదండి అవన్నీ కూడా అవ్యక్తమే ఉన్నాయంటే అక్కడున్నాయి ఆయనే లేకపోతే ఏవీ లేవు కదా కనుక ఆయన్ని ఆధారం చేసుకుని మనం నిద్రపోయాము అంటే అర్థం ఏంటి ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుని ఉన్నామని అర్థం మనకు మనం తెలియట్లేదు ఎవరిని ఆధారం చేసుకున్నా లోపల ఉన్న ఆత్మచైతన్యాన్ని ఆధారం చేసుకునే నిద్రలో కూడా మనకు ఉనుకుంది పొద్దున్న యొక్క లేనున్నానని లేచావు కానీ అప్పుడు కూడా ఉన్నావు అప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్నానని లేవు అప్పుడు దేన్ని ఆధారం చేసుకుని ఉన్నావు అప్పుడే అవ్యక్తం కొంతమందికి అర్థమవుతుందిగా కనుక ఈ సూక్ష్మ భూమికలో ఉన్న అవ్యక్తముతో సహా బ్రహ్మదేవుడు కూడా ఏ పరతత్వాన్ని ఆశ్రయించి ఉన్నాడో ఆ అవ్యక్తము సనాతనము ఆ సనాతనము ఎలాంటిదంటే సర్వభూతములు నశించినా అది నశించదు అంటే దానికి ఏ మార్పు లేదు అని చెప్పడం ఇక్కడ సర్వేషు భూతేషు నశ్యత్ నవి నశ్యతి భూతములు నశిస్తున్నా పరిణామం చెందుతున్నా అది నశించదు ఇది చెప్తున్నాడు భూతం అంటే అధిభూతం అని తీసుకుంటే అప్పుడు నశించేవి స్థూల శరీరాలు మనం చూస్తున్న పంచభూతములు ఇవన్నీ మిగలవు జీవులు యొక్క సూక్ష్మ కర్మ బీజములతో వాళ్ళు లయమవుతారే తప్ప ఈ స్థూలములు మిగలవు ఎప్పుడు ప్రళయావస్థలు అవి నశించినా నశించకుండా ఉండేవాడేవాడంటే ఆ పరమాత్మ స్వరూపం అవ్యక్తముగా ఉన్నది అందుకే ఆ అవ్యక్తమునే నేను ఈ అధ్యాయం ప్రారంభంలో అక్షర అని చెప్పాను సుమా అంటున్నాడు కృష్ణ పరమాత్మ వాళ్ళు ఎక్కడున్నామో గుర్తుంది కదా ఇవాళ ఎందుకే నిన్న నేను చెప్పుకున్నామని ఎక్కడ తీసుకురావట్లేదు ఎందుకంటే బాగా స్ఫుటంగా నిన్నది నాటుకుందిన ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడి నుంచి అవ్యక్తోక్షర ఇుక్త తమాహు పరమాంగతి ఆ అవ్యక్తమై అక్షరమై ఏదైతే చెప్పబడుతుందో దాన్నే పరమాంగతిం అంటున్నాం పరమాంగతి అంటే దానిని మించి మరొక ఆశ్రయస్థానం లేదు అనగా మోక్షమనగా అదే మోక్షం అనగా ఆ స్థితిని పొందిట ఆ స్థితిని పొందినవాడు ప్రళయావస్థలో బీజరూపంలో ఉండి మళ్ళీ వెనక్కి రాడు సృష్టి ఆరంభంలో ఎందుకంటే దానికంటే అతీతమైన పరమాత్మ స్వరూపమైన అవ్యక్తంలో లీనమయ్యాడు గనక వాడు ప్రళయావస్థ రూపమైన అవ్యక్తంలోకి రాడు అక్కడికి రాలేదంటే వ్యక్త రూపమైన సృష్టిలోకి రాడు కానీ ఎవడు తిరిగి వెనక్కిరాడు అంటే సర్వజీవులు తిరిగి వెనక్కిరారు అని చెప్పడానికి లేదు అందులో ప్రళయావస్థలు లేనమవుతారు మన శిష్యారంభంలో వచ్చేస్తారు కర్మల్ని అనుసరించి కానీ ఎవరైతే ముక్తి పొందుతాడో వాడి అవ్యక్తం కంటే సూక్ష్మైన అవ్యక్తమైన చేరుతాడు వాడు తిరిగి వెనక్కిరాడు అందుకే భగవానుడు మాపేచ్చత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అని చెప్పాడు అది మిగిలిన లోకములన్నీ కూడాను బ్రహ్మగారి ప్రళయంలో అవ్యక్తి దశలోనే ఉంటాయి ఇది తెలుసుకోవాల్సింది మిగిలిన ఏ లోకము ఉండదు అండి బ్రహ్మగారికి ఆ ప్రళయావస్థలు ఏ లోకం మిగలదు కల్పాంతకాలంలో ఏ లోకం మిగలకుండా లయమైపోతుంది ఆ లోకపాలకులు లయమైపోతారు మళ్ళీ తర్వాత శిక్ష్యారంభంలో మళ్ళీ లోకపాలకులుగా రావలసిన బీజం లేవైతేనే వాళ్లే వస్తారు కానీ పరమాత్మ ఎందు అవ్యక్తి ఎంతో లీనమైన వారు వెనక్కి రారు ఇది తెలుసుకోవాల్సింది కనుక దానికి అత్యంతిక ప్రళయం అని పేరు బ్రహ్మ యొక్క కల్పాంతకాలానికి ప్రళయం మహాప్రళయం అని పేరండి ఇక్కడ అది మహాప్రళయం దానికి అత్యంతిక ప్రళయం అని పేరు అత్యంతిక ప్రళయం అంటే దేన్ని చేరితే మళ్ళీ తిరిగి వెనక్కిరాము అది అది అవ్యక్తం దానినే తమాహుహు పరమాంగతి దానిని పరమగతి అంటారు అదే ముక్తానాం పరమాగతి చదువుతున్నాం కదా అంటే ముక్తి పొందినటువంటి వారు చేరే చోటది అది యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మామా అని మళ్ళీ తర్వాత చెప్తాడు నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమను భాతి సర్వం మరి అవ్యక్తి స్థితిలో కూడా మనం ఉన్నామంటే దాన్ని ఆధారం చేసుకుని ఉన్నాం ఏ అసల అవ్యక్తాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ శిక్ష్యారంభం ఉన్నప్పుడు కూడా మళ్ళీ అవ్యక్తి నుంచి వ్యక్తంకొచ్చినప్పుడు ఆ పరమమైన అవ్యక్తమైన భగవంతుణ్ణి ఆధారం చేసుకుని వస్తున్నాయి అండి ఇక్కడ అందుకే ఆయన ఎప్పుడు శాశ్వతమైన వాడు అది ఎం ప్రాప్య నీవర్తంతే తద్ధామ పరమమ్మ వెంటనే చెప్తున్నాడు భగవానుడు అవ్యక్తోక్షర ఇుక్త తమాహు పరమాంగతి ఎం నివర్తంతే నీవర్తంతే తద్ధామ పరమమ్మమా దాన్ని అవ్యక్తం అంటారు అక్షరం అంటారు పరమాగతి అంటారు దేన్ని పొందితే తిరిగి వెనక్కి రారో అది నా పరంధామము పరంధామం అంటే మళ్ళీ లోకము అర్థం కాదు ఇక్కడ పరంధామము అంటే తన స్థానము తన స్థానం అనగా తన స్వరూపము అని అర్థం ఇక్కడ అంతేగాని ఆ లోకానికి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి రాడు అనే అర్థం ఇక్కడ తీసుకోవడానికి లేదు ఒకవేళ అలా తీసుకుని చక్కడా బ్రహ్మలోకం వైకుంఠమో కైలాసమో అనుకున్న తప్పేమీ లేదు అక్కడికి వెళ్ళిన వాడు కూడా క్రమముక్తికి సరిపోతుంది కనుక అది చెప్పుకున్న దోషమేమీ లేదు కానీ జ్ఞానమార్గం ప్రకారంగా మనం అర్థం చేసుకొని తద్ధామం అంటే అవ్యక్తం కంటే అవ్యక్తమైన పరమాత్మని చేరినవాడు అని దీని యొక్క భావం అయితే ప్రళయంలో వెళ్ళిపోయినవాడు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడని భగవాను చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇక చెప్పకపోతే బంధమోక్ష శాస్త్ర ప్రవృత్తి విఫలమైపోతుంది కదా అన్నాడు ఇక్కడ చాలా గొప్ప విశేషం చెప్తున్నారు ఇక్కడ భగవత్పాదు ఎందుకంటే ఈ కర్మ చేస్తే అనుభవించి తీరవలసినది అని శాస్త్రనీయము మరి ప్రళయకాలంలో అందరూ లైమైపోతున్నారు అంటే మళ్ళీ పుట్టరా పుడతారా అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మళ్ళీ పుడతారు అంటే ఏ కర్మ చేసినప్పటికీ కూడా అది ఫలం ఇవ్వకుండా పోతుంది కదా లేమైపోతే మళ్ళీ పుట్టక ఉన్న ఉన్నట్లయితే దానివల్ల రెండు దోషాలు వస్తాయట అకృతాభ్యాగమం కృత అనే మాట వస్తుంది అందుకే సృష్టిలో తాను మళ్ళీ సృష్టి ఎవడో కొత్తవాడు పుట్టుకొచ్చాడు అనుకోండి పుట్టుకొచ్చాడు అంటే తాను ఇదివరకు చేయని కర్మఫలం అనుభవిస్తున్నా అని అర్థం కదా పుట్టుకొచ్చాడంటే ఒకప్పుడు చెయ్యి చేసినదే ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతేగాని కొత్తగా మళ్ళీ వచ్చాడు అంటే అర్థం ఇదివరకు లేనివాడు కొత్తగా వస్తే అప్పుడు తాను చెయ్యని కర్మఫలం అనుభవించుతున్నట్టు వస్తుంది కదా అది అకృతాభ్యాగము కృత విప్రనాశం అంటే వాడు ఇంతవరకు పాపాలన్నీ చేశాడు లేదు పుణ్యాలు చేశాడు ఏవో కర్మలన్నీ చేశాడు అవి అనుభవించకుండా ప్రళయం వచ్చింది లయమైపోయాడు లయమైపాడు మరి పుట్టలేదు అనుకోండి అప్పుడు దోషం వస్తుంది కృత విప్రనాశం అంటే తాను చేసిన కర్మఫలం ఇవ్వకుండా పొందకుండా నశించిపోవడానికి కృత అంటారు ఈ రెండు శాస్త్రవిరుద్ధమే శాస్త్రవిరుద్ధమేంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సిద్ధాంతానికి విరుద్ధం కారణం లేని కార్యం లేదు అది మళ్ళీ సృష్టి ఆరంభంలో వచ్చిన వాళ్ళు సృష్టికి పూర్వం అవ్యక్త దశలో లయమైన వాళ్లే మళ్ళీ వచ్చారు ఇది చెప్తున్నాడు అందుకే అకృతాభ్యాగమ కృత దోష పరిహారార్థం బంధమోక్ష శాస్త్ర ప్రవృత్తి సాఫల్య ప్రదర్శనార్థం అవిద్యాక్లేశమూల కర్మాశయవశాచ్చ అవసంభూతగ్రామం భూత్ భూత్ ప్రవిలీయతేథ దీన్ని బట్టి భగవాను ఏం చెప్పదలుచుకున్నాడంటే జీవుడు తన ప్రయత్నం లేకుండానే వాడు చేసిన కర్మలకు అనుగుణంగా ప్రళయాదుల్లో అవ్యక్తంలో లీనమై మళ్ళీ పుట్టుకొస్తున్నాడు అంటే మళ్ళీ పుడతాను అని అనుకుంటాడా ఇప్పుడు ఈ శరీరం నాకు రావాలని ప్రయత్నంతో వచ్చింది అవశాహ వచ్చింది తనంత తానే వచ్చింది తనంత తానే వచ్చింది అంటే భగవంతుడు ఇష్టానుసారం ఇవ్వలేదు దండికి మళ్ళీ ఉన్నది ఇక్కడ అది నీ కర్మలను అనుసరించి ఇచ్చాడు కనుక అవశాహ అంటే నువ్వు చేసిన కర్మల వల్ల నీకు తెలియకుండానే నీ ప్రయత్నం లేకుండానే ఎవడ లాగినట్టుగా అవి లభిస్తున్నాయి ఇది గ్రహించవలసి అవసాహ అన్నమాట ఇంతెందుకు వర్ణించాడు అంటే దీని బట్టి ఈ కర్మలు చేస్తూ పోతూ ఉంటే పుడుతూ చావడం తప్పదు ప్రళయకాలంలోనైనా సరే మళ్ళీ పుట్టక తప్పదని చెప్పడం చేత ఇంక ఈ రాకపోకలతో కూడిన దాని ఎందు వైరాగ్యం కలగడానికి దీన్ని వర్ణించాడు భగవానుడు అని అత్యద్భుతమైనటువంటి మాట అని వారండి ఇక్కడ సంసారై వైరాగ్య ప్రదర్శనార్థంచ ఇదమాహ ఈ మాటను చెప్తున్నది సంసారే వైరాగ్య ప్రదర్శనార్థం అంతే చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి ఇంకా చాలయ్య అనిపించాలండి ఎవడికి అనిపిస్తుందంటే ఎవడికి ఇంక పుట్టుకలు తక్కువ ఉంటాయో వాడికి అనిపిస్తుంది ఇంకా బోల్డ్ ఉన్నవాడికి అనిపించదు కూడా ఎందుకు పుడితే పోయి పోయి అనేవాడు కూడా ఉన్నారు వా మీద వైరాగ్యం కలిగిందంటే ఇంక పుట్టుకలు లేని దశకు అర్థం అటువంటి వాడు మాత్రమే ధూర్జుడు చెప్తాడు ప్రాణప్రయోణోన్ముఖాయాసంబుల్ శత సంఖ్యలు వచ్చితి తదపేక్ష చాలు పరమేశ్వరుడు ప్రత్యక్షమే నీకేం కావాలని అది అడక్కయ్యా ఇది కావాలి అంటే మళ్ళీ మాకు దృష్టి పెడుతుంది ఇంకా దాని అనుభవం మీద దృష్టికలుతుంది దాని అనుభవం అది అనుభవించడం వల్ల వాసన అవుతుంది వాసన వల్ల జన్మొస్తుంది మళ్ళీ ఆ వాసనతో మరొక కర్మ ఎందుకు దీనివల్ల పుట్టుకలు చావులు ఎన్ని అయ్యాయి ఎప్పటికెన్నీ అయ్యాయో ప్రాణ ప్రయాణ ఉన్ముఖాయాసంబుల్ శత సంఖ్యలో ఊర్చితీ ఇప్పుడు ఎన్ని పుట్టుకలు ఎన్ని చావులు పునరుపుజనం పునరుపు ఇది బాగా పుట్టుక చావు సంసార అలవాటైపోయింది కనుక పుట్టుక చావులు లేని ఒక స్థితి చెప్పినా అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది అంత అలవాటైపోయింది అనుక్కడ ఏది బాగా అలవాటైపోతుందో దాన్ని మించిన ఒక స్థితి ఉందని చెప్పినా అర్థం కాదు ఇక్కడ అందుకే ఎందుకయ్యా జ్ఞానం చెప్తే అర్థం కావట్లేదు విసుగొస్తుంది చికాకొస్తుంది నిద్రా వ్యవస్థలు వస్తున్నాయంటే సంసారం అలవాటు అయినట్టుగా సర్వేశ్వరుడు అలవాటు కాలేదు ప్రపంచం అలవాటు అయినట్లు పరమాత్మ అలవాటు కాలేదు కనుక ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేస్తున్నాం కదా ఎప్పటికొస్తుందో చూద్దాం ఎప్పుడు ప్రారంభించాలి కదా యోగాభ్యాసం ఒక ఏడాది చేస్తే ఆసనం గట్టిగా వేయగలవు కానీ మొదటి రోజు వేయలేవు మొదటి రోజు విసుకొస్తుంది కాలు మడతరపడట్లేదు పైగా రెండు రోజులు యోగాకి వస్తే నాలుగు రోజులు ఒళ్ళు నొప్పులు భయపడితే ఇంక యోగం లేదు మళ్ళీ చేయాల్సిందే మామూలుగా లోకంలోనూ కూడా సాధించడానికి రెంతర అభ్యాసం కావాలి అలవాటు లేనిది ఏదీ లేదు అలాంటిది మనకు అలవాటైపోయింది ఇది ప్రాణప్రయాణోన్ముఖాయా సంబుల్ అదే హా అలసిపోయానయ్యా ఇంకా చాలు పుట్టుకలు చావులు అనేది కలిగితే అంతర్యామి అలసితి సొలసితి అంతే అంతేగాని ఈ బతుక్కి అలసిటి కాదు ఇంకెన్ని రాబోతున్నాయో పుట్టుకలు చావులు చావులు పుట్టుకలు వేరు సుఖం కాదు ముందు జన్మ దుఃఖం తర్వాత జఠర దుఃఖం ఇక్కడ జరా ఎన్ని రకాలు మనం వేచి చూస్తున్నాయో పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరే శయనం అది తప్పది ఇక్కడ అందుకే ప్రళయావస్థలో కూడా నశించిపోతాను ప్రళయం అయిపోతుంది కైవల్యం పొందుతుందనుకోకు ఎందుకంటే నేనుండిపోయిన ప్రపంచం పోతుందిగా అప్పుడు నేను పోతాను అనుకోకు మళ్ళీ వస్తావు తెలుసుకో ఇక్కడ మళ్ళీ రాకపోక లేకుండా ఉండాలంటే నన్ను ఆశ్రయించు మాపేత్య పునర్జన్మ నన్ను ఆశ్రయించినట్లయితే పునర్జన్మ నవిద్యతే మా కౌంతేయ పునర్జన్మన విద్యతే ఎం ప్రాప్య న నివర్తన్ తద్ధామ పరమమ్మమా తద్ధామ పరమం మమ పరమాంగతిం అన్నప్పుడు భగవత్పాల్ వారు తద్విష్ణో పరమం పదం సదా పశ్యే సూరయ అనేటువంటి మంత్రాన్ని ఆయన తద్విష్ణోప్పరమం పదం అంటే ఏమిటా పరమపదం అంటే విష్ణువు యొక్క పరమపదము విష్ణువంటే ఎవడైతే సృష్టి అందు సృష్టి లేనప్పుడు కూడా వ్యాపకంగా ఉన్నాడో వాడి సృష్టి నశించినా ఉన్న అతీతముగా ఉంటాడు అతీతమైన స్థితి తద్విష్ణో పరమపదం విష్ణువు యొక్క పరమపదము పరమపదం అంటే సర్వోత్కృష్టమైన పదము దాని సర్వోత్కృష్టమని ఎందుకన్నారంటే అది చేరిన వాడికి మళ్ళీ రాకపోకలు లేవు అది విష్ణువు యొక్క పరంధామము అది విష్ణువు యొక్క పరమపదము అలాంటి పరమ పరమపదం ఎలా లభిస్తుంది అంటే పురుషస్థ పరపార్థ భక్త్యా లభ్యయా యశాంతస్థాని భూతాని ఏ నర్వమిదంతతం ఇక్కడ చెప్తున్నాడు ఈ అనన్యమైన భక్తితో మాత్రమే ఆ సర్వశ్రేష్ఠుడైన పురుషోత్తమున మనం పొందగలము పురుషోత్తముడనే మాటకి ఇక్కడ అవ్యక్తము కంటే సూక్ష్మముగా ఉన్నటువంటి పరమ అవ్యక్తం ఎవడో ఇక్కడ పురుషోత్తముడు అంటున్నారు అలాంటి ఆ పురుషోత్తముని అనన్య భక్త్యా లభ్య అనన్యమైన భక్తితో మాత్రమే లభ్యమవుతాడు మొత్తం భగవద్గీత క పేరు పెట్టుకోండి అంటే అనన్యోగం అనన్యం అనన్యం అనన్యం ఎనిమార్లు వస్తుందండి మాటి అనన్యము అనన్యముకు అనేక స్థాయిల్లో మనం అర్థం చెప్పుకున్నాం జ్ఞానికి అనన్య మాట వాడాడు భక్తుడికి అనన్య మాట వాడాడు భక్తులు ఒక స్థాయిలో నాకు విష్ణువు తప్ప మరేది లేదండి అంటే విష్ణువు తప్ప మరో గతి లేదు విష్ణువు తప్ప ఇంకోవే దృష్టి పెట్టను అంటాడు మంచిదే అది చాలా ప్రారంభస్థాయి నిన్న దీని గురించి వివరించుకున్నాం మళ్ళీ అనన్యస్థితికి వెళితే విష్ణువు తప్ప మరేది లేదు అనే స్థితికి వెళతాడు అంటే ఉన్నదంతా విష్ణువే మళ్ళీ ఇంకా వెళితే విష్ణువు తప్ప ఏదీ లేదు అంటున్న నేను కూడా విష్ణువుకు భిన్నంగా లేన ఆత్మా భిన్నంగా చూస్తాడు ఈ స్థితికి జ్ఞానంగా వెళ్ళిపోవాలండి కానీ జ్ఞాని అనన్యం అంటాడు భక్తుడు అనన్యమంటాడు భక్తుడు శరణాగతిలో తదేక నిష్ఠతో అనన్యం అంటాడు తదేక నిష్టతో జ్ఞాని తదేక అనుభవంతో అనన్యమంటాడు రెండూ తెలుసుకోవాలి ఇక్కడ వీడిది నిష్ఠ అనుభవం వాడు పరమాత్మ ఏమింది దృష్టిని నిలిపింకోవి దృష్టి ఇప్పడు గనుక వాడు అనన్య భక్తుడే వాడు ఎప్పుడు ఏకాగ్రముగా పరమాత్మ నిలిపాడు ఇది సాధన దశ సిద్ధ దశలో ఏకాగ్రంగా పరమాత్మ నిలపడం కాదు పరమాత్మే తానైపోయాడు పరమాత్మ అన్యముగా లేడు అది తెలుసుకోవాల్సింది అనన్య మాట ఎక్కడ వాడేడో బట్టి అర్థం తెలుసుకోవాలి అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందండి ఇక్కడ అందుకని అనన్యభక్తునండి విష్ణువుకి అందుకనే శివుడికి దండం పెట్టనండి అన్నాడు గైలం లేదా శివుడికి అనన్య భక్తుడు కనుక విష్ణువుకి దండం పెట్టనండి అన్నాడు ఇది అనన్యం కాదు అని మనం తెలుసుకోవాలి గీతాచార్యుడు చెప్పిన అనన్యం ఇది కాదు ఈ స్థాయికి గీతాచార్యుడి వాక్కును దించరాదు ఇది గీతాచారు్యుడు ఏ స్థాయిలో చెప్తున్నాడు అందుకే అనన్యం మీద అంత ఫోకస్ చేసి చెప్తున్నాం ఎందుకంటే అసావధాన చిత్తుల మీద తెలుసుకోవాల్సింది అనన్య శబ్దం అంత అంత చక్కగా వాడుతున్నాడు ఇక్కడ జ్ఞాని దగ్గర అనన్యం అంటాడు భక్తుడి దగ్గర అనన్యం అని చెప్తున్నాడు ఇక్కడ అందుకే మన జ్ఞానార్థమే తీసుకోవాలి కృష్ణుడు మాట జ్ఞానమే ప్రధానం కనుక అయితే ఒక చిన్న స్లారిఫికేషన్ చాలా సాధకులకు అవసరం అండి ఏమనుకుంటారంటే భక్తి వేరు జ్ఞానం వేరు భక్తి వేరు జ్ఞానం వేరు అనే భావం మాత్రం వదలట్లేదు అందుకే భగవానుడు జ్ఞానిని భక్తుడిగా పెట్టాడు అంటే భక్తుడు జ్ఞాని అవుతాడు జ్ఞాని భక్తుడుగానే ఉండిపోతాడు రెండింటికి చిన్న తేడా ఉంది ఎలాగూ అనేది కొంచెం చూద్దాం మనం భగవంతుడిని ప్రథమ స్థాయిలో ఒక నామం ఒక రూపం పట్టుకుంటాం తప్పేం కాదు ఆ నామరూపాలతో ఎందుకంటే నామానికి ఒక మహిము ఉంది అంచ్యకాలంలో స్మరిస్తూ వెళ్ళిపోవడం అంటే నామోచ్చారణతో ముక్తి పొందిపోతారని చెప్పలేదు మరి అజామిలు కథ చెప్తాం సాధారణంగా అది ఉదాహరణ చెప్పలేదు నేను మనం అజామిలుడు అంచకాలంలో నారాయణ అన్నాడు కానీ పరమం పురుషం దివ్యం ధ్యానం చేయలేన పైగా నారాయణ అన్నప్పుడు తన కొడుకు పేరునే పిలిచాడు కానీ ఆయన లోపల విష్ణు యొక్క స్పృహ లేదు మరి ఆయన ఎలా సద్గతి పొందాడు అంటే ఆయన క్రమముక్తిని పొందలేదు క్రమముక్తిని పొందలేదు జీవన్ముక్తి అసలేదు కథ పూర్తిగా వినాలి అది అంచ్యకాలంలో స్మరించడం అంటే అంచ్యకాలంలో రామనామము శివనామము కృష్ణనామము అంటే ముక్తి పొందిపోతామని కాదు కాదనీ కాదు చాలా జాగ్రత్తగా చూడలేదు ఈ మాట చెప్పగానే నిరుత్సాహం వచ్చి నామానికి మహిమ లేదా అని వెంటనే కన్క్లూజన్కి వచ్చేస్తాం జ్ఞానం సరిగ్గా అర్థం చేసుకపోయినా సరిగ్గా చెప్పకపోయినప్పటికీ కూడా మనం చేస్తున్న ప్రస్తుత సాధనపై అసంతృప్తి కలుగుతుందండి సరిగ్గా చెప్పకపోయినా సరిగ్గా వినకపోయినా రెండున్నాయి ఇక్కడ ఎందుకంటే చెప్పేవాడు జ్ఞానం గొప్పదని చెప్తూ చెప్తూ దాని తాదాత్వ్యం చెందుతాడు తత్కాలంలో వాడు జ్ఞాని పోలేదు కానీ చెప్తున్నంతసేపుడు బాగా అర్థమైంది కానీ జ్ఞానంతో తత్కాలంతో తాదాత్వ్యం చెంది ఈ నామరూపాలు వదిలేయండి ఈ పూజల పురస్కారం అన్నాడు ఒక ఆయన అద్వైతంలో మహాపండితుడు తిరుమరు దేవస్థానం వారు ఉపన్యాసానికి పిలిచారు ఆయన్ని ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఏమంటే దర్శనానికి వస్తారా ఏర్పాటు చేసేమంటే అక్కడ చూసేదేముంది రాయేగా నాకు ఇవ్వాల్సిన చెక్కిచ్చేయండి అన్నాడే అంటే చెక్కుని కాగితంలో చూడలేకపోయాడు కానీ రాతిలో విష్ణువుని చూడలేకపోయాడు ఇలాంటి అద్వైత జ్ఞానులు ప్రమాదకారులు తెలుసుకోండి పూజలక్కర్లేదు పురస్కారాలు జ్ఞానులు ప్రమాదకారులు అందుకే జాగ్రత్తగా చెప్తున్న మొదట భక్తి భగవంతుని ఒక నామంతో ఒక రూపంతో ప్రేమగా స్మరిస్తాం మరి అజాముళ్ళకి ఏం జరిగింది అజాముళ్ళకి ఏం జరిగిందంటే విష్ణుదూతలు యమదూతలు చర్చ జరిగింది ఆ నారాయణ నామస్మరణ జర వలన వాడికి దుర్గతులు పోయాయి అది ముఖ్యం కావాల్సింది ముందు మోక్షం మాట అటుంచి దుర్గతులు లేకపోతే అదే చాలండి దుర్గతులు పోయే నరకాదులు తప్పిపోయాయి వాళ్ళు వెళ్ళిపోయారు యమభట్టలు విష్ణుభట్టులో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు రథం పట్టుకుని తీసుకెళ్ళలేదు ఆ తర్వాత అతనికి భగవంతుడు అవకాశం ఇచ్చి రియలైజేషన్ ఇచ్చారు ఇక్కడ వెంటనే తను ఇంతకాలం జరిగిన పాప జీవనం మీద రోత కలిగి అవసుడనై స్పృహ లేకుండా నామం పలికితేనే ఇంత స్థితి కలిగిందే ఏ పరమాత్మ యొక్క నామము తెలియక పలకడం వల్ల కూడా ఒక సద్గతి కలిగిందో ఆ పరమాత్మని ఆశ్రయిస్తానని నిర్ణయించుకుని ఆడ తర్వాత ఆయన పరమ వైరాగ్యంతో కేవల ధర్మనిష్ఠుడయ్యి పశ్చాత్తప్తుడై పశ్చాత్తప్తుడై అండర్లైన్ చేసుకోవాలి అప్పుడు గంగా తీర క్షేత్రానికి గంగాద్వారం అంటే హరిద్వార్ అక్కడికి చేరుకుని కేవల నిష్ఠతో ఆ పరమాత్మను ఉపాసించి తర్వాత సద్గతిని పొందాడు అన్నారు ఇక్కడ చూసారా అక్కడ అంత్యకాలేచ అనేది అజామిలు ఉదాహరణ చెప్పకూడదు మనం చెప్పుకున్న అంత్యకాలం యోగి ఏ విధంగా ప్రాణోత్క్రమణం చేస్తాడు అని చెప్పుకున్నాం అంటే సగుణ బ్రహ్మోపాసనలో సిద్ధి పొందినవాడు ఏ విధంగా నాడీ మండలం ద్వారా భేదించుకుని ధారణాయోగం అంటారు అది అక్కడ చెప్పుకున్నాం ఆ అంచకాలం గురించి చెప్పుకున్నాం కానీ అజాములు అంచ్యకాలం కాదు ఇప్పుడు చెప్తున్నది ఈ క్లారిఫికేషన్లో భగవంతుడు నామంతో రూపంతో పూజిస్తున్నాం రామో కృష్ణం ఆ రూపం ఆ రామ అన్నప్పుడు ఆ నామం పలుకుతూ ఉంటే ఒక ఆనందం ఆ రూప ధ్యానం చేస్తే ఒక ఆనందం తప్పేం లేదండి పాప సంభరణ ఎందుకంటే అవశంగా పలికితేనే అజాముడికి పాపం పోయిందే అలా కాస్తంత ప్రేమగా పలికి ఆయన్నే తలంచుకుంటే ఇంకా బలం పెరిగిపోయింది ఇక్కడ దానికంటే గొప్పది ఇది ఇది చెయ్యగా చెయ్యగా ఏం జరుగుతుందంటే ఇది ఒక పుణ్యమవుతుంది పుణ్యం ఏం చేస్తుందంటే పుణ్యం అంటే అది అర్థం చిత్తాన్ని శుద్ధి చేస్తుంది కనుక చిత్తశుద్ధికి ఇది చాలా అవసరం అందుకది చేసేవారిని నిరుత్సాహపరచరాదు అది తప్పకుండా చిత్తశుద్ధినిస్తుంది చిత్తశుద్ధి ఇవ్వగా క్రమక్రమంగా నారాయణ నామానికి అర్థం ఆలోచిస్తాడు నారాయణ సర్వజీవులకు ఆశ్రయమైనవాడు ఒక్కటి ఆలోచిస్తే చాలు సర్వజీవులకు ఆశ్రయమైనవాడు సర్వజీవులకి ఆయన ఆశ్రయం కాని సర్వజీవులు ఆయనకు ఆశ్రయం కాదు ఇవన్నీ భగవద్గీత ఇచ్చిన జ్ఞానంతో తెలుసుకుంటాడు అంటే అక్కడ జ్ఞానం ఎప్పుడై అవుతుంది అప్పుడు ఇంతవరకు తాను పూజించే నారాయణుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి అదే జ్ఞానయోగం అంటే తాను పూజిస్తున్న నారాయణుడు ఏంటో తెలియాలి నారాయణుడు చతుర్భుజాలతో శంఖచక్ర కథాపద్మలు పట్టుకున్న ఒక అనొక మతానికి చెందిన దేవుడు అని కాకుండా నారాయణ శబ్దార్థం ఎప్పుడైతే విచారణ చేసేవో ఒక్కసారి ఆలోచించండి నామాల పలుకుతున్న వారందరూ నామార్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదు అర్థం విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేదు నామ ఉచ్చారణ చేస్తున్నారు కానీ బయటకు ఏమంటున్నారు నామస్మరణ నామస్మరణ ఉన్నారు మీరు నామస్మరణ చేయట్లేదు నామ ఉచ్చారణ చేస్తున్నారు స్మరణ అంటే నామము యొక్క అర్థాన్ని గ్రహించే నిరంతరం స్మృతిలో పెట్టుకుంటే నామస్మరణ అలా నామస్మరణ చేసిన వాడికి సద్గతి అని చెప్పాడు కనుక నామం విచారణ దశలోకి వెళ్తే జ్ఞానంలో గెలిపించురండి అంటే భక్తి అలా జ్ఞానమవుతుందో చెప్తున్నా క్రమంగా కనుక నారాయణుడు అనగా ఇప్పుడు ఒక పరిమితి గల కాకుండా సర్వజీవులకు ఆశ్చర్యమైన సర్వజీవులు అంటే ఎవరు పిప్పిలు కాదు బ్రహ్మ పర్యంతం ఆశ్చర్యమైన వస్తువు నశించదు ఆశ్రయించుకున్న మారిపోతూ ఉంటే పోతూ ఉంటాయి కానీ నశించిన వాడు అని ఎక్కడున్నాడు సర్వజీవులు కన్నారు కానీ సర్వత్రా అన్నాడు క్రమంగా సర్వత్రా అన్నప్పుడు నాలోనే కదా కనుక నారాయణారుగా ఆత్మరూపాన్ని అర్థం వచ్చేసించారా భక్తి జ్ఞానంగా పరిణమించిపోయింది అప్పుడు వాడు జ్ఞాని అయిన తర్వాత ఈ నామరూపాలు నిరసించడు ఏ తత్వమైతే నేను తెలుసుకున్నాను ఆ తత్వమే ఈ రూపంలో గోచరిస్తోంది ఈ నామంలో ఉందని అంటాడే తప్ప వాటిని నిరసించడు కానీ జ్ఞాని భక్తుడైతే సగుణంగా ఉన్న భగవంతుడు నామరూపాలు నిరసించడు తాను ఏ నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడో అదే సగుణముగా ఈ నామరూపాలతోన్న ఆయన ఆనందిస్తాడు వాటికి ఒక నమస్కారం చేస్తాడే తప్ప వాటిని తీసిపారేడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ పైగా ఇంతవరకు నారాయణుడు అంటే ఒక మహిమగల దేవుడు మహిమగల పేరు అనుకున్నాను ఇప్పుడు ఆయన సర్వవ్యాపకుడు సర్వోన్నతుడు సర్వశక్తిమతులు తెలిసేక ప్రేమ పెళ్లిపుకుపోతుందండి ఇదా నారాయణుడని ఆనందంతో కనుక జ్ఞానం స్థితికి వెళ్ళాక ప్రేమ మాత్రమే ఉంటుంది ఆనందం మాత్రమే ఉంటుంది అది గొప్ప భక్తి అదే జ్ఞానిని కూడా భక్తుడు ఎందుకు పెట్టాడు తెలుసా తెలియకుండానే నీకంత ప్రేమ కలిగిందే తెలిస్తే ఇంకా ప్రేమ వదులుతుందా వదలదు జ్ఞానికి ప్రేమ గట్టిపడిపోతుందండి ఇది తెలుసుకోవాల్సింది జ్ఞానిని భక్తుడిగా ఎందుకు పెట్టాడు ఒక్కొక్కసారి భక్తి అనే మాట జ్ఞానపరంగా వాడతాడు జ్ఞానమనే వాడు భక్తుపరంగా వాడేస్తుంటాడు భగవానుడు ఇది వాడేస్తూ ఉంటే కేవలం జ్ఞానాన్ని సమర్థించాలని భక్తిని కర్మల్ని ఈసరించే వాళ్ళు అక్కడ భక్తికి కూడా జ్ఞానపరమైన అర్థం చెప్పేసి భక్తి అంటే ఆత్మతత్వమును పట్టుకొనిట అన్నారు అరే మరి భగవన్ నామములు భగవన్ లీలలు ఇవి స్మరించేవాళ్ళు కారా తప్పది వాళ్ళని వాళ్ళు భక్తులే భగవంతుడితో ప్రేమతో స్మరిస్తున్నారు కనుక వాళ్ళు భక్తులే అలా క్రమంగా వాళ్ళు చిత్తశుద్ధి పొంది అదేమిటో తెలుసుకుంటారు తత్వం తెలుసుకుంటారు తత్వం తెలిసాక మరింత వదలకుండా పరమాత్మను పట్టుకుంటారు ఇది భక్తికి జ్ఞానానికి భక్తుడు జ్ఞాని అవ్వడం జ్ఞాని భక్తుడు అవ్వడం అనేటువంటి విషయం తెలుసుకోవాలి భక్తుడు జ్ఞాని అవుతాడు జ్ఞాని భక్తుడిగా మిగిలిపోతాడు ఇది తెలుసుకోండి కదా ఈ మాట గుర్తుపెట్టుకుని ఆలోచించేయండి ఇది అత్యంత సూక్ష్మమైన విషయం అది గీత వినేటప్పుడు సావధాన చిత్తం చాలా అవసరం మనం మునుపు విన్నవే మర్చిపోకుండా వినాలి ఒక్కొక్కప్పుడు ఈ కర్మలతో ఏం లాభం లేదయ్యా అన్నవాడు కర్మ చెయ్యకపోతే దెబ్బతింటా చెయ్యని చెప్పేటనేది మరువు రాదు చిత్తశుద్ధి కోసం చెయ్యి ఫలాకాంక్షతో చేస్తే మాత్రం రాకపోక తప్పదు చిత్తశుద్ధితో చేసేవా పైగా నన్ను దృష్టిలో పెట్టుకు చేసేవా నీకు తప్పకుండా నా అనుగ్రహం వస్తుంది నాపై పట్టు నువ్వు ముక్తి పొందుతో జ్ఞానం ఇస్తానని చెప్తున్నాడు కదా భగవానుడు కనుక నీ చెప్పేటప్పటి కర్మలు నిరసించేడానికి వద్దు దీని బట్టి కర్మలు మానియండి అందరూ అంటే కర్మభ్రష్టాహ అంటారు ఇది తెలుసుకోవాలి దీని బట్టి మొత్తం మానవుల్ని నాలుగు కేటగిరీలుగా విభాగ విభాగం చేయవచ్చు పెద్ద లెవెల్లో చూద్దాం కింద నుంచి కాకుండా పెద్ద లెవెల్లో మొట్టమొదటి కర్మ అతీతులు వాళ్ళ కర్మ అవసరం లేదు అంటే ఇందాక జ్ఞానస్థితి చెప్పామే జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన వాడికి కర్మ చేయవలసిన అవసరం లేదు అలాగని చెయ్యను అనేది లేదు వాడు చేసినా చేయకపోయినా దాని అంటుకోడు వాడి ఇక్కడ ఒకవేళ చేసేడనుకోండి లోకసంగ్రహార్థం లోకసంగ్రం అంటే రెండర్థాలు లోకక్షేమం కోసం పైగా వాడు శరీరంతో ఉన్నాడు కనుక శరీరార్థం నడవడానికి కూడా చేస్తాడు దాన్ని అంటుకోడు చేస్తాడు ఇది కర్మాతీతులు వాళ్ళు వాళ్ళు కర్మ చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు కర్మ అవసరమే లేదు వాళ్ళకి ఇక్కడ రెండవ వారు నిష్కామ కర్మయోగులు మనం చెప్పుకో నిష్కామ కర్మయోగులు ఈ నిష్కామ కర్మయోగుల్లోకే ధ్యానం చేసేవాడు భక్తుడు అందరూ ఇందులోకి వస్తారండి సాధన దశలో భక్తులు అంటే పూజలు పురస్కారాలు ఉపాసనలు సత్కర్మలు నిష్కామంగా చేసేవాడు ఈశ్వరాత్మ బుద్ధితో చేసేవారు దీనిలోకి వస్తారు ఇందులో రెండోలోకి మూడవ స్థితిలో వచ్చేవాళ్ళు సకామ కర్మయోగులు ఇది మనం ఎప్పటికప్పుడు వివరిస్తున్నాం కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రకరణానికి ఇది అవసరం కనుక చెప్తున్నాం సకామ కర్మయోగులు సకామ కర్మలు అంటే ఏదో కోరికతో కర్మలు చేసేవారు తై తై కామై హృత జ్ఞానా అన్నారు కదా కోరికలతో కర్మలు చేసేవారు ఉంటారు నువ్వు ఇవాళ వెంకటేశ్వరి దగ్గరికి ఎందుకు వెళ్ళో అన్నమాచారుల పడగంటిమయ్యా మేము పురుషోత్తమని పాడడానికో తాదాత్వ్యం కోసమే వెళ్ళలేదు మొక్కులు మొక్కుకుని వెళ్ళారు ఇలాంటి కోట్ల మంది ఉంటారు ఎవరో ఒక్కడు మాత్రం ఇదే పరతత్వము మాకు అంటాడు అంటే వెంకటేశ్వర దండం పెట్టడంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా నిష్కామ కర్మయోగులు ఎవరంటే త్యాగయ్యా అన్నమయ్య మొదలైన వారు అందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఆ భగవంతుడిని ఆరాధించారు పరమాత్మను ఆరాధించారు చేశారు వాళ్ళు విధింపబడ్డే ఏ కర్మ మానలేదు అదంతా ఈశ్వరార్పణ బుద్ధు చేశారు నిష్కామంగా చేశారు వాళ్ళు సకామ కర్మయోగులు నిష్కామ కర్మయోగులు తర్వాత వాళ్ళు సకామ కర్మయోగులు అంటే సకామ కర్మే చేస్తుంటారు వీళ్ళు యోగులనే కంటే సకామ కర్మఠులు అనే పదం చక్కగా సరిపోతుంది లోకంలో యోగ శబ్దం ఎక్కడ వాడాలి అంటే నిష్కామంగా చేసేవాడికే యోగ వాడాలి అని భగవంతుని చెప్పాక ఏదో మనకు అర్థం కావడం కోసం సకామ కర్మ యోగులు తప్పే ఆ పారిభాషిక పదం అలాగే వాడదాం సకామ కర్మఠులు లేదా కర్మిష్ఠులు వీళ్ళైతే ఈయన చాలా చమత్కారంగా కర్మి అని మాట వేశారండి భగవత్పాదులు వారు కర్మి అన్నారు అంటే కర్మ చేసేవారు అంతే కర్మయోగులు అనలేదు ఎంతో జాగ్రత్తగా వాడతారు పదాన్ని వీళ్ళెవరు సకామ కర్మి కర్మఠులు ఇంకా నాలుగో వారు ఉన్నారు కర్మభ్రష్టులు అన్నారు ఇక్కడ వీళ్ళు కర్మభ్రష్టులు అంటే కర్మభ్రష్టులు రెండు రకాలు అసలు ఏ సత్కర్మ చేయకుండా ఒకటే కర్మ చేస్తాడు దేహమే నేను పుట్టాను కావలసింది అనుభవిస్తాను అనుభవించడం కోసం ఏదైనా చేస్తాను తెగ అనుభవించి అనుకునే వాళ్ళందరూ కర్మభ్రష్టులు ఇలాంటి వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువ ఎక్కువ సంఖ్య వీళ్ళే వీళ్ళని కర్మభ్రష్టులు అంటారు వాళ్ళకంటే కొన్ వాళ్ళకంటే బెటర్ ఎవరయ్యా అంటే సకామ కర్మఠులు వాళ్ళు వీళ్ళకు కాదు కొంచెం పరముందనో పరమాత్మ ఉందో నమ్మారు కోరికల కోసం కర్మలు చేసినా పట్టుకునేది భగవంతుణ్ణి కనుక వాళ్ళు పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు నరకాలకు పోరు తెలుసుకోండి వాళ్ళు విధి నిషేధాత్మకమైన కర్మను ఇది చెయ్యకూడదు శాస్త్రం ఏం చెప్పిందో చెయ్యట్లేదు ఇది చెయ్యాలని శాస్త్రం ఏం చెప్పిందో అది చేసింది చేస్తున్నారు దేనికోసం కోరికల కోసం కాబట్టి వాళ్ళు శాస్త్రం చెప్పినట్టే నడుస్తున్నారు కానీ కోరికను పట్టుకుని నడుస్తున్నారు కనుక వాళ్ళు శాస్త్రం చెప్పింది చేయడం వల్ల పుణ్యం వస్తుంది కోరికలు తీర్చుకుంటున్నారు కనుక ఖర్చు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఆ ఖర్చు వల్ల ఈ లోకంలో సుఖపడచ్చు తర్వాత తర్వాత లోకంలో సుఖపడవచ్చు తర్వాత మళ్ళీ మంచి జన్మలు రావచ్చు కర్మ వాసనల బలం వల్ల కర్మ వాసన బలం వల్ల ఫలానుభవం అయిపోయిన కనుక ఇప్పుడు కర్మభ్రష్టులా వాళ్ళ అధోగతే వాళ్ళకి అసలు ఏ లేదు వాళ్ళకి కోట్ల కోట్ల కోట్ల జన్మలు ఇంకా తిరియక్ జన్మలు అసుర జన్మలు నీచ జన్మలే వాళ్ళకి సిద్ధంగా ఉంటాయి అంటే మానవులుగా పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాయి అక్కడ మానవుల్లో కర్మభృష్టులు వారు సకామ కర్మఠులు మూడవది నిష్కామ కర్మయోగులు వాళ్ళు చాలా ధన్యులు వాళ్ళు తప్పకుండా కైవల్యం వాళ్ళకు వస్తుంది ఎందువల్ల నిష్కామంగా చేస్తున్నారు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నారు కనుక వాళ్ళకి చిత్తశుద్ధి లభిస్తుంది ఈశ్వర కృప లభిస్తుంది పై ఈశ్వరార్థం అనగానే ఈశ్వరుడి మీద దృష్టి ఉంది వాళ్ళకి ఏది చేసినా ఈశ్వరుడు కోసం చేస్తున్నారు కనుక అదే భక్తి ఈశ్వరార్థం అనే దానిలోనూ భక్తి ఉందండి ఆ ఈశ్వరార్థం నిష్కామ కర్మయోగంలో ఈశ్వరార్థం అనే మాటే భక్తి యోగముగా చెప్పబడుతుంది భక్తి విడియోగము కాదు అనిష్కామవుగా ఈశ్వరార్థం భక్తిని అవలంబించగా విచగా వాడు జ్ఞానైనప్పుడు జ్ఞానభక్తులు అవుతున్నాడు చూడండి అంటే భక్తి నిష్కామ కర్మయోగంలో ఉంటుంది జ్ఞానంలో ఉంటుంది తప్ప మిగిలిన రెండు భూమికుల్లో భక్తి లేదు సకామ కర్మఠులు కూడా భక్తులు లేదు తెలుసుకోండి ఇక్కడ మీరు శివాలయానికి వచ్చారు ఏది కార్తీక మాసంలో ధరుర్మాసంలో విష్ణువాలయానికి దేనికండి ఎవడి కారణం పడుకుంటా కానీ పుణ్యం వస్తుందనే కదా అంతేగాని వాడు శివుడు అక్కర్లేదు విష్ణువు అక్కర్లేదు దానివల్ల వచ్చేదేదో కావాలి కానీ భక్తులు అంటారా కాదనలేం కానీ పుణ్యాత్ములు అంతే పుణ్యాత్ములు బాగా చెప్పారు కానీ భక్తులు అనడానికి లేదు వీడు పుణ్యాత్ములు పాపం కనుక వీడి ఒకటి వీళ్ళకి వీడు గ్యారంటీ పడరు అది మాత్రం గ్యారంటీ మంచి జన్మలు ఇక వాళ్ళు ఇక్కడే తిరుగుతారు అందులో మళ్ళీ భూమి ఎందుకు రావచ్చు లేదా స్వర్గాలకు వెళ్తే ఏదో హోటల్కి వెళ్ళి ఊటీకి వెళ్ళి సర్వ మూడు రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు వచ్చేసేవాళ్ళు వీళ్ళందరూ అంతే మనీ పర్సులు కొంత పట్టుకెళ్ళారు మూడు రోజులు కావాల్సిన ఖర్చే డబ్బు లేకుండా ఉంటానంటే హోటల్ వాడే గెంటించేస్తాడు అవునా లేదా అలాగే అక్కడ వచ్చేస్తాం కనుక పుణ్యాత్ములకు కూడా పాపం వాళ్ళు దీని మీద బెటర్ కనుక వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి తప్ప తప్పు కాదు కానీ వాళ్ళు భక్తులు దయచేసి భక్తులను ఎవరిని అనాలి కదా కనుక ఇవాళ అక్కడికి వచ్చి కార్తీక మాసం పలోమూరి జనాలు వచ్చేసి దీపాలు పెట్టుకుంటున్నారు ఒకటి మీద పడిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాలి అప్పుడు మైక్లో పట్టుకుని తప్పకుండా చెప్పే మాట అంటాడు అది ఏం చేస్తాం లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది అయితే ఏదోలా భగవంతుడిని ఆశ్రయించారు కనుక అది అత్యంత గౌణభక్తి అవుతుంది ముఖ్య భక్తి కాదు దాని గౌణభక్తి అంటారు అప్రధాన భక్తి అని పేరు అంటే పుణ్యాత్ములకు ఒకవేళ భక్తి కనబడితే అప్పుడప్పుడు వాళ్ళకి రాముడు గురించి కృష్ణుడు చెప్తా భావలేవారంటే అన్నారంటే వాడికి ఏదో ఉంది కానీ వాడిది గౌణం అత్యంత అప్రధానం వాడికి భగవంతుడు ప్రధానం కాదు ఫలం ప్రధానం విషయం ప్రధానం అందుకే అప్రధాన భక్తి పుణ్యాత్ముడిది నిష్కామ కర్మయోగిది ప్రధాన భక్తి వాడికి కోరిక లేదు కామం లేదు పైగా పనులు చేస్తున్నా ఈశ్వరు అప్పుడే చేసేస్తున్నాడు వాడికి ఏం మిగుల్చుకోవట్లేదు కనుక అది వాసన రూపంలో వచ్చి మన జన్మల్లోకి తగులుకోదు రెండు నిరంతరం ఈశ్వరుడు పట్టుకున్నాడు ఆ పట్టుకునే స్థాయిలో రకరకాలు మంత్రంతో సాధన చేయడం యోగంతో సాధన చేయడం లేదా భక్తిగా ఆయన్నే చింతన చేయడం రకరకాలు ఉంటాయి అందులో ఆ కర్మలో ఉన్న భక్తి యోగంలో ఎన్నో ఉంటాయి కానీ భక్తి యోగం స్థానం దేనిలోకి వస్తుంది నిష్కామ కర్మ యోగంలో ఒక పార్ట్ భక్తి యోగం అంతే భక్తుల్ని వేరుగా ఎందుకు చెప్పలేదండి ఈ నలుగురిలో అంటే నిష్కామ కర్మయోగంలోనే అసలు భక్తులు దొరుకుతాడు ఈ అసలు భక్తులు క్రమక్రమంగా పండిపోయి జ్ఞానిగా అయిపోతాడు కనుక భక్తి ఇటు నిష్కామ కర్మకి ఉంటుంది అటు జ్ఞానానికి ఉంటుంది రెండిటికి ఉంటుంది అది మరి పుణ్యాత్ముల్లో లవలేశం అంటే అక్కడ కనబడ్డా మొలకలాగా ఇక్కడ మాత్రం స్పష్టమైన ఆకారంలో కనబడుతుంది నిష్కామ కర్మయోగంలో అర్పణ బుద్ధితో కనబడుతుంది జ్ఞానంలో అహంబుద్ధితో కనబడుతుంది ఇక్కడ నిలబడిపోతుంది అక్కడక్కడ ఈ రెండు గ్రహించాలి కానీ భక్తి అన్ని చోట్ల గొప్పదే అందుకే భక్తిని మనం పట్టుకుని ఏదో భక్తి తర్వాత జ్ఞానం అనుకోవద్దు భక్తియే జ్ఞానముగా పరిణమిస్తుంది జ్ఞానమే భక్తిగా నిలబడుతుంది ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోవాలి క్షుణ్ణమైన పరిశీలనతో చెప్తున్నటువంటి ఒకనొక అంశం గీతని సావధానంగా తెలుసుకుంటూ అందుకే ఒక్కొక్కసారి జ్ఞానం దగ్గర భక్తి చెప్తాడు భక్తి దగ్గర జ్ఞానం చెప్తాడు చివరి వరకు భక్తిని మనం విభాగాలు చేసేసాం కర్మ షట్కం భక్తి షట్కం జ్ఞాన షట్కం కృష్ణుడు చేయలే కృష్ణుడు ఒకటే చెప్తున్నాను అన్నాడు నా దృష్టిలో ఒకటే చెప్పదలుచుకున్నాను పరమాత్మని పొందు సత్యం పరమాత్మే మిగిలినంత అన్యమంతా అసత్యమే అయితే అసత్యంలో మగ్గిపోయావు గనక సత్యాన్ని ఎలా పొందాలో చెప్తున్నాను అయితే అసత్యంలో మగ్గిపోయిన వాళ్ళందరూ అన్ని ఒక లెవెల్స్లో ఉండరు గనుక ఎవడి లెవెల్కి తగ్గట్టే వాడు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ ఇది మొత్తం భగవద్గీత చెప్పేది ఒకే సత్యప్రాప్తి ఆ సత్యము అన్యము కాదు ఈ ఆ సత్యమే ఉన్నది అదొక్కటే ఉంది మిగిలిన ఏదీ లేదు అందుకే అది అనన్యం అనన్యమే ప్రధానమే చెప్పడం ఇక్కడ అది అనన్యమైన నీకు అన్యముగా కనపడుతోంది కనుక అది నిష్కామ కర్మయోగము ద్వారా భక్తి ద్వారా అన్యభావాన్ని జయించి అనన్యభావాన్ని పొందు అనన్యభావమే సిద్ధి కనుక అనన్యమే భగవద్గీత చెప్పిన గొప్ప విషయం అందుకే అనన్యం మాట నేను ఎవరో ఉన్నారు నిమిషాలు అనన్యం గురించే చెప్పారండి అని అభినందిస్తున్నారో మరేమంటున్నారు కానీ బాగుంది అనన్యమే మొత్తం భగవద్గీత నలభై రోజులు అనన్యమే కావాలి భగవద్గీత విన్నాక భగవంతుడు తప్ప అన్యము లేదనే భావం మనసును నిలబడిపోవాలి అప్పుడు అనన్యమవుతుంది ఇక్కడ అరే మీరు ఒక పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఆ పిల్లాడికి పగలు రాత్రి ట్యూషను ఎక్స్ట్రా క్లాసులు ఇన్ని పెడుతున్నారంటే ఆ విద్య తప్ప అన్యము లేదనే స్థితి కల్పిస్తున్నారా లేదా చెప్పండి ఇక్కడ అలా భగవంతుడిని పొందాలనుకున్న వాళ్ళు కూడా భగవంతుడు తప్ప అన్యము లేదు లేదు లేదు అనుకుంటేనే సాధన చేయాలి ఇక్కడ అన్యము లేదని సాధించిన వాళ్ళు ఆఖరికి ఆయన తప్ప అన్యము లేదని అనుభవానికి వెళ్ళిపోతారు ఇది గ్రహించవలసినది సాధనకు అనన్యం సిద్ధులు అనన్యం తెలుసుకుంటూ భగవానుడిక్కడ ఎందరి దగ్గరికి వచ్చేవండి ఇక్కడ కర్మాతీతులు నిష్కామ కర్మయోగులు సకామ కర్మయోగులు కర్మభ్రష్టులు ఈ నలుగురు తప్ప మీకు ఐదో వాడు దొరకడు కర్మ తెలియకుండా కర్మను ఆచరించకపోవడం వల్ల కూడా కర్మభ్రష్టుడే తెలిసి కర్మనాచరించిన వాడు కర్మభ్రష్టుడే జ్ఞానం వచ్చిందని భ్రాంతితో కర్మనాచరించిన వాడు ఇది కూడా తెలుసుకున్న వాడు కర్మభ్రష్టుడే కొంతమంది నాలుగు ఉపనిషత్తులు చదవగానే ఒకసారి భగవద్గీత చదవగానే తమ జ్ఞాను అనుకుంటారు అనుకోగానే జ్ఞానం రాలేదు కానీ ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసిన వాళ్ళు అల్పులు కర్మాచరణ చేసిన వాళ్ళు అల్పులు అందుకు ముందు మానేసేది పూజలు పునస్కారాలు దీపాలు పెట్టాడు ఈ పేట్ పూజ మాత్రం తప్పకుండా చేస్తాడు అందుకే వాడు వదిలేసేది విటోబా పూజ కాని పేటోభా పూజ కాదన్నాడుకా ఇలాగ తమను తాము జ్ఞానులను మభ్యపెట్టుకుంటారండి వాళ్ళు వాళ్ళు ఎలా మభ్య పెట్టుకుంటారు నీకు ఎలా అంటే వాళ్ళు శాస్త్రం చేస్తారు దేవతలను నిందిస్తారు కర్మలను నిందిస్తారు భక్తులను నిందిస్తారు ఒక ఆయన అంటాడు ఈ వీళ్ళందరూ మామూలు వాళ్ళే వాళ్ళు జ్ఞానులు కారన్నాడు తప్పు మాట అండి ఇక్కడ వాళ్ళు పొందారు మనకి తెలుస్తుంది వాళ్ళు పొందినటువంటి క్రమముక్తి మాత్రం తేలిక వాళ్ళు క్రమముక్తిని పొందవచ్చుగాక భగవంతుణ్ణి ఒక నామరూపాల్లో పరిమితిగా చూసినా వాళ్ళు ఇచ్చిన అర్పణ బుద్ధి ఇత్యాదుల వల్ల నిష్కామత వల్ల వాళ్ళు క్రమంగా పొందినది క్రమముక్తిని పొంది ఉండవచ్చుగాక వాళ్ళు ఇక్కడే సంపూర్ణమైన జ్ఞానంతో జీవన్ముక్తి పొందకపోయినా క్రమముక్తి పొందారు క్రమముక్తి పొందిన వారైనా జీవన్ముక్తి పొందిన వారైనా సిద్ధులే వారికి బ్రహ్మరంధ్రం భేదించుకు వెళ్ళిపోవడం మనం వింటూ ఉంటాం ఆ బ్రహ్మరంధ్రం ఎలా భేదిస్తారో నేను మనం చెప్పుకున్నాం అలాంటి వాళ్ళు ఉంటారు అంటే వాడు బ్రహ్మగ్రంథం భేదించే ప్రయత్నం చేయడు కానీ నిష్కామ కర్మభక్తి యోగం వల్ల అదే జరుగుతుంది ఉత్క్రమణంలోకి వెళ్ళిపోతారు వాడు ఇక్కడ సగుణ బ్రహ్మలోకానికి వెళతారు వాళ్ళు ఇది తెలుసుకోండి వాళ్ళు ప్రయత్నం అక్కర్లే మహానుభావుడు అయినటువంటి ముత్తుస్వామి దీక్షతో వారు ఆ చివరి దశలో మేనలోచని పాసమోచని అంటూ పడిపోయాడైనా ఆ పడిపోయినప్పుడు అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్వా కళేవరం ఎ ప్రయాతి అది పొందాడైనా అంతేగాని అక్కడ ధ్యానం చేసి ప్రాణాల పైకి తీసి కాదు మరి భృవర్ మధ్యే మూర్ధంలో నిలిపాడు కదండి అంటే భృవవుర్ మధ్యంలో భ్రూ మూర్ధమునందు ఏ పరతత్వం ఉంటుందో ఆ పరతత్వాన్ని తలంచుకుంటూ శరీరాన్ని విడిచిపోయాడు క్రియ క్రియక్కడ ఆగిపోయింది ఆలోచన అక్కడ ఆగిపోయింది పరమాత్మతత్వంతో ఆగిపోయిన వాడికి మూర్ధుని భేదం జరిగి వెళ్ళాడు క్రమముక్తిని పొందే అని అర్థం ఇక్కడ అందుకే సన్యాసులు పోతే కొబ్బరికాయ పట్టుకొని తల మీద కొడతారు వాడు అలా వెళ్ళాడు లేదు ముందు కొడతాడు అక్కడ అలా వెళ్ళాలన్న ఉద్దేశంతో జీవన ముక్తుడా వాడు ఇక్కడే ఆ స్థితిని పొద్దుపేడు వాడు అలాంటి వాడు కోటుకొకడు కూడా దొరకడు జీవన్ముక్తులు తెలుసుకోండి ఎక్కువ సిద్ధ పురుషుల్లో క్రమముక్తి గురించి మాట్లాడాలి కాని జీవన్ముక్తులు కోట్లలో కూడా ఒకడు దొరకడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ పర్వత్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసుదుర్లభ కనుక అదే మోక్షం అని కాదు మోక్షం ఈ విధంగాను ఆ విధంగానుంది ఇది జీవన్ముక్తి స్థితి అది క్రమముక్తి స్థితి రెండు ముక్తులే వెనక్కిరారు ఇది జాగ్రత్తగా నేను చెప్పాం చ చెదిరిపోకూడదని వాడు మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాం అయితే ఒక ఆయన ఈ పొంది తనను తన సాధువును అభ్యపెట్టుకుంటూ తిరుగుతున్నాడు కనుక వాడు ఏం చేశాడంటే ఇల్లువాగలు తీశాడు సుఖంగా ఉంది ఎందుకంటే ఈ దేశం దయలు కలిగిన దేశం కనుక ఎవడైనా పెడతాడు పూటకి బద్ధకానికి మంచి అవకాశం ఉంది వస్త్రం మార్చితే పోయింది ఏం పోయి కొందరు వైట్ అండ్ వైట్ వేస్తాడు అని ఫుల్ కాషాయి అంతైతాడా ఇక్కడ వేసుకుంటున్నాడు తిరుగుతున్నాడు అక్కడ తింటూ తింటూ ఒకసారి ఒక ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆశ్రమం చాలా విశేషం అక్కడ ఒక జ్ఞాని అనే సాధు ఉన్నాడు వారు అధికార తారతమ్యాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగంలో శిక్షణ ఇస్తున్నాడు తీర్చిదిద్దుతున్నాడు ఆ జ్ఞాని అక్కడికి చేరడియన రాత్రి అయ్యేటప్పటికల్లా రాత్రి ఆశ్రయం కావాలి కదా కనుక ఆయనకు ఆశ్రయం అడిగితే ఆయనకి ఆశ్రయం ఇచ్చారండి ప్రాతకాలంలో అక్కడ గంగ ప్రవహిస్తోంది అందరూ పొద్దున్నే లేచి గంగా స్నానానికి బయలుదేరారు వాళ్ళకి అలవాటు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరినీ లేపాలి కదా అందరూ లేచి పెడుతున్నా కానీ నేను లేవలే ఏమంటే గంగా స్నానంకి వెళ్తున్నామంటే ఈ బాహ్య స్నానాలు ఇవేవి లేవు నేను జ్ఞానగంగలో నిరంతరం స్నానం చేస్తాను ఈ కబుర్లు ఒకటి ఆడతారండి గంగలో మునిగినంత మాత్రాన్ని అయిపోయిందా స్నానం మనోమల త్యాగ స్నానం మనోమలం వదలడమే గంగలో మునగనక్కర్లేదు అనగానే వీడికి మనోమలం పోదు కానీ గంగలో మునగడు అంటే వీడికి కనీసం పాపం పోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాడు అన్నమాట వాడు అందుకే తరి తగిన పరిణతి లేనటువంటి వాడికి వేదాంతాదులు చెప్పరాదు అంటాడు రామకృష్ణపురహంస చెప్పకూడదు చెప్తే పోతాడు కర్మభృష్ణ పోతాడు గంగా నింద ఒకడు గంగ నింద చేస్తాడు గంగలో మునిగితే పాపాలు పోతాయా ఒక రాస్తాడు గంగలో మునిగితే పాపాలు పోయే కాడికి చేపలకు కూడా మోక్షం వచ్చేస్తుంది కదా మోక్షం అనలేదు పాపాలు పోతాయి ఇక్కడ గంగలో చేపకు కూడా పాపం పోతుంది కదా అంటే పోతుంది నీకేం తెలుసు పోదు పోతుందో గంగలో మునిగ చేపకి గంగమ్మ ఏమిస్తుందో నీకేం తెలుసు ఆ జీవుడికి నీకేం తెలుసు గంగలో అలా మునిగే చేపగానైనా కుళీరము అంటే ఎండ్రకాయగానైనా పుడితే చాలు అంటారు శంకర భగవత్వాళ్ళ వారు అటువంటిదండి గంగమ్మ నువ్వు గంగని నిందిస్తావా జ్ఞానం అయిపో జ్ఞానం వచ్చేసింది అనుకుని కానీ ఎవడైతే జ్ఞానభ్రాంతితో దేవతా పూజల్ని సత్కర్మల్ని నిందిస్తాడో వాడి జ్ఞాని కాడు ఆలోచించండి కాంచీయతీంద్రులు ఉన్నారు చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆయన ఏనాడు చంద్రమూళి ఈశ్వర ఆరాధన త్రిపుర సుందర ఆరాధన మానేశారు జ్ఞాని అయిన శ్రీ శ్రీ శ్రీ భారతదీ మహాస్వామి వారు ఏనాడు మానేశారు ఇప్పటికీ అంతర్ముఖులు ఎవరితో మాట్లాడకపోయినా బాధ్యతగా పీఠాధీశ్వరుడిగా బాధ్యతని ఉత్తరాధికారికి అప్పచిప్పినా ఆ రాత్రి వేళ చంద్రమూళీశ్వర ఆరాధనగా ఆయన వచ్చి కూర్చుంటున్నారు ఆయనకేమిటండి బ్రహ్మమును లోపలే తెలుసుకోగలిగింది జ్ఞానికి ఒకటి జనుల కోసేమం కోసం చేస్తున్నారు లోకసంగ్రహార్థం అందుకే అంత స్థితికి వెళ్ళిన శంకర భగవత్పాద వరకు కూడా కాశీ లాంటి క్షేత్రానికి వెళ్ళి దేవి సురేశ్వర భగవతి గంగే అన్నా దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అన్నా వాళ్ళు మన కోసం రాశారని కాదు ఆ బ్రహ్మమే అన్ని రూపాలతో ఉందని తెలుసు కనుక అన్ని రూపాలతో బ్రహ్మనే వాడు స్థుతించారు తెలియాలి ఇక్కడ జ్ఞాని అయిన వాడు వీటన్నిటి బ్రహ్మదృష్టితో ఉంటాడే తప్ప ఇది కాదు అన్నాడంటే వాడికి సర్వజ్ఞ దృష్టి ఎక్కడుందని మొత్తానికి సన్యాసి గారు ఏమన్నారండి జ్ఞానగంగలో ఉన్న అనగరకన్నా స్నానం అక్కర్లేదు అన్నాడు చాలా మందికి తెల్లవారుజాములు లేదు స్నానం చేయమంటే చలికి పంట పడుకోవాలనిపిస్తుంది అండి అది యోగం రావాలనిపించదు మరి వీళ్ళకి మాత్రం ఒక డిసిప్లిన్ అలవాటు చేశారు గురువు మొత్తం ఆశ్రమవాసనం అందరికీ కూడా పొద్దున్న లేవడం స్నానం చేసి రావడం ధ్యానం చేసుకోవడం భగవద్ ఆరాధన చేసుకోవడం గురువు చెప్పిన పాఠాలు వినడం పరిమితాహారం ప్రసాదంగా స్వీకరించడం ఇలా ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంది అక్కడ ఈయన గారు డిసిప్లిన్ లేనివాడు డిసిప్లిన్ లేకుండడానికి ఈ ఆశ్రమం స్వీకరించాడు ఇక్కడ అందుకు ఏమైందంటే జ్ఞానగంగలో ఉన్నా అంటే సరే అని వెళ్ళిపోయారు గురుగారు చెప్పారు జ్ఞానగంగలో స్నానం చేస్తున్నాడు సరే భోజనానికి మాత్రం టైంకి వచ్చేశాడు జ్ఞానభోజనం చేయట్లేదు అయితే రాత్రులు ప్రతి ఆశ్రమం గదిలోని నీళ్లు పెట్టడం అలవాటు ఆయన గదిలో నీళ్లు తీసేయండి తలు బయట బిడాయించండి అని చెప్పండి గురువుగారు మధ్యరాత్రిలో ఆయనకి బాగా భోజనం ఇక్కడ వరకు తినేశాడు శుభ్రంగా జ్ఞానభోజనం దానితో అతనికి బాగా అజీర్తుంది నీళ్లు కావాలనిపించింది కొండ కా కూజా చూస్తే నీళ్లు లేవు తలుపు కొడుతున్నాడు గట్టిగా అరుస్తున్నాడు కిటికీలోంచి ఏమిటి సహా అరుస్తున్నారని అంటే నీళ్లులే ఉన్నాడు మీరు జ్ఞానకం గుందుగా దాన్ని తాగండి అంటారు ఇలాంటి వాళ్ళని ఏమంటారండి కర్మభ్రష్టాహా వీళ్ళు కూడా కర్మభ్రష్ట అది తెలుసుకోండి ఎందుకంటే వీడు చేయవలసిన సత్కర్మలు చేయలేదు దేవరుణం పితృణం తెచ్చుకోవడానికి దేవయజ్ఞ పితృయజ్ఞాలు చేయలేదు ఇవన్నీ మానేసి బద్ధకానికి పనికి చెప్పి తాను కర్మభ్రష్టుడే ఉండడం కాకుండా ఇతరుల్ని కర్మభ్రష్టుల్ని చేస్తూ నాస్తికంగా తిరిగే వాళ్ళని వీళ్ళకి మరొక పేరు కర్మభ్రష్టుడు కబుర్లు మాత్రం వేదాంతం చెప్తాడు కానీ వీడు కూడా నాలుగో కేటగిరీలో గెలుపుతాడు కానీ కర్మాతీతులైనటువంటి బ్రహ్మజ్ఞాని నిష్కామ కర్మయోగి సకామ కర్మఠులు కర్మభ్రష్టులు నాలుగు రకాలుగా చెప్పారు ఇప్పుడు నిన్నటి వరకు వర్ణించుకున్నటువంటిది సకామ కర్మయోగంలో పరిణతికి చెందినటువంటి వాడై నిరంతరం ఈశ్వరార్పణ బుద్ధితో అనన్యభావంతో ఈశ్వరుని ఆశ్రయించిన వాడై ధారణాయోగం ద్వారా లేదా అనన్యమైనటువంటి ఈశ్వరాశ్రయం ద్వారా ఏ విధంగా వాడు క్రమముక్తిని పొందుతాడు వాడు రూటేమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నారు అగ్నిజ్యోతి రహశుక్ల ఉత్తరాయణం తత్ర ప్రయాతా గి బ్రహ్మ బ్రహ్మవిదో జనా బ్రహ్మవేత్తలైన జనులు ఈ అర్చిరాది మార్గాలలో వెళ్తారు దీనికి ఉపనిషత్ నామం వేదం యొక్క పేరు వేదం చెప్పిన పేరు అర్చిరాది మార్గము దీనికి దేవయానము అని పేరండి ఇది దేవయానం ఇది అర్చిరాది మార్గము వేదంలో ఉన్నటువంటి పేర్లు ఇవి ఈ అర్చిరాధి మార్గంలో వెళ్ళేవారు ఎవరు బ్రహ్మవిదో జనా బ్రహ్మవేత్తలైన వాళ్ళు అయితే బ్రహ్మవేత్తలు అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తులు కాదు జీవన్ముక్తులకి ప్రయాణం లేదు లోకాంతరాది గమనం లేదు గమనం లేదు ఎందుకంటే సర్వవ్యాపకమైన తత్వంతో ఉన్నారు అన గమనం లేదు వాళ్ళకి మరి బ్రహ్మ విధో వాళ్ళని వీళ్ళని కూడా అన్నారు ఏంటండియా అంటే ఉపాసనారూపంలో బ్రహ్మమును పొందుతున్నారు వీళ్ళు కనుక వీళ్ళని బ్రహ్మవేత్తలు అంటున్నారు వాళ్ళు కేవలం జ్ఞానరూపంతో పొందుతున్నారు కనుక వాళ్ళని బ్రహ్మవేత్తలు అంటున్నారు ఇక్కడ బ్రహ్మవేత్తల్ని బ్రహ్మోపాసన పరాహ అని అర్థం చేసుకోవాలి సగుణ బ్రహ్మమును ఉపాసించిన వారు అటువంటి వారు బ్రహ్మవిదో జనా ఈ బ్రహ్మవిధులైన జనులు ఎలా వెళుతున్నారంటే అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తాత గచ్చి బ్రహ్మ బ్రహ్మవిదో జనా వాళ్ళు ఆ బ్రహ్మమును ఈ బ్రహ్మవేత్తలు అనగా బ్రహ్మోపాసనా వారు క్రమంగా ఈ మార్గముల ద్వారా పొందుతారు అన్నాడు ఈ మార్గముల గురించి కాలం అనే పేరు చెప్పాడు భగవానుడు మునుపు శ్లోకములు చూడండి ఎత్ర కాలే త్వనా వృత్తిం ఆవృత్తించైవ యోగిన ప్రయాతాయాితం కాలం వక్ష్యామి భరతశ్రభ అది మునుపు శ్లోకమైన ఇరవై మూడో శ్లోకంలో ఈ మాటను చెప్తున్నాడు నేను ఇప్పుడు చెప్పబోయే మార్గం తిరిగి రాని మార్గం ఒకటి తిరిగొచ్చే మార్గం ఒకటి చెప్తున్నాను అన్నాడు తిరిగి రాని మార్గం అంటే ఉపాసకులు వెళ్ళేది తిరిగొచ్చే మార్గం అంటే కర్మఠులు వెళ్ళేది వాళ్ళు తిరిగొచ్చే మార్గం ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే ఏది శ్రేష్ఠమో తెలుసుకుని దాని ఎందు బుద్ధి పుట్టి శ్రేష్ఠము కాని దాని ఎందు వైరాగ్యం కలగడానికి అన్నాడు ఇంకా గట్టి వైరాగ్యం కలిగితే ఉపాసన జ్ఞానంగా మార్చుకుంటే ఇక్కడే నువ్వు సిద్ధి పొందిపోయి మళ్ళీ అలా ప్రయాణం కూడా తప్పుతుంది నీకు ట్రావెల్ కూడా తప్పుతుంది కానీ ఈ విధంగా క్రమంగా ప్రయాణం చేస్తూ వెళ్ళే లోకాల మీద తిరిగొచ్చే లోకాల మీద కూడా వైరాగ్యం కలిగి ఇప్పుడు చేసిన సగుణ బ్రహ్మ ఉపాసన సిద్ధింపజేసుకుని ఇక్కడే ముక్తిని పొందాలి అని జ్ఞానం కోసం కూడా ప్రయత్నించాలని చెప్పడం కోసం చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని కనుక ఉపాసకుడు ఉపాసనలో ఆగిపోకుండా ఉపాసన ఆలంబనంగా చేసుకుని ఉపాసన ద్వారా వచ్చిన చిత్తశుద్ధితో ఈశ్వరానుగ్రహంతో జ్ఞానాన్ని పొందితే వాడు ఇక్కడే ముక్తి పొందుతున్నాడు ఇహ ఇవ అందుకోసం భగవానుడు ఈ గమనాల గురించి వివరిస్తున్నాడు అంటారు భగవత్పాదుడు వారు ఇందాక సృష్టి ప్రళయం ఎందుకు వర్ణించారంటే మళ్ళీ పుట్టుక చావులేని స్థితి కలగాలి అనేటటువంటి బుద్ధి కలగాలని చెప్పాడు ఇక్కడ ఈ లోక గమనం ఎందుకు వర్ణిస్తున్నాడంటే తిరిగి రాని లోకాలైనా తిరిగొచ్చే లోకాలైనా ప్రయాణం లేకుండా ఉన్న చోటే పొందాలనుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనుకుంటే మాత్రం అవుతుంది ఏమనండి అనద్దండి బాబు అలా నువ్వు అన్నీ మానిలే ఏది రాసుంటే జరుగుతుందండి అన్ని మానేసావా అన్నీ చేస్తూనే ఉన్నావు ఏది రాసుంటే జరుగుతుంది అంటే మీ పిల్లలకి ఉద్యోగం రాలేదు ఏడవట్లే గురువుల దగ్గరికి గొడల దగ్గరికి పరిగెత్తట్లే ఏది రాసుంటే జరుగుతుంది అనుదిసేవా ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మోక్షం కోసం ప్రయత్నించాలంటే మాత్రమే ఎదురాసి ఉంటే జరుగుతుంది అంటే ఇక్కడ ప్రయత్నం చేయను అని వాడు చెప్తున్నాడు ఇది తెలుసుకోండి అందుకే నిష్కామ కర్మయోగం బాగా అర్థం చేసుకుని ఆ సగుణ బ్రహ్మోపసన ద్వారా ఈశ్వరానుగ్రహం చిత్తశుద్ధి పొందాలి అది కూడా నిష్కామంగా చేస్తే అప్పుడు చేసే ధ్యానయోగాదులు కూడా బ్రహ్మానుభవం కోసమే చేస్తే అది క్రమంగా ఇక్కడే నీకిస్తుంది ఇహ ఇవా అందుకు భగవానుడు చిట్ట చివరికి బ్రహ్మజ్ఞానం యొక్క ఉత్కృష్టత అది ఈ శరీరంతో ఇక్కడే పొందవచ్చు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడండి ఇది ఆయన ప్రధాన ఉద్దేశం అది ఎందుకంటే భగవాను ఇది అపార దయ అందుకని నువ్వు ఇంకా లోకాలోకాలు తిరుగుతూ ఉండు అనడు నువ్వు ఉన్న చోటే నన్ను అనుభవానికి పొంది మళ్ళీ రానవసరం లేని స్థితికి వెళ్ళాలని చెప్పడమే అల్టిమేట్ ఏది గొప్పదో అదే ఆయన ఇవన్నీ మెట్లు మెట్ల దగ్గర ఆగిపోంటాడు భగవంతుడు అందుకే అది చెప్పదలుచుకున్నాడు కనుక ఇవన్నీ వివరిస్తున్నాడు ఆయన అందుకే లోకాలోక వివరణ అంతా కూడా వివిధ గతులు చెప్తున్నాడు ఎవరి స్థాయి వాళ్ళు ఎక్కడికి చెప్తున్నాడు అసలు ఏది పొందాలి అది ఇక్కడే పొందే ప్రయత్నం చెయ్యని తర్వాత అధ్యాయంలో చెప్పబోతున్నాడు కానీ ఇప్పుడు గమనం గురించి మనం విను కానీ జ్ఞాని అయిన వాడు సాక్షాన్ముక్తిని లేదా సద్యోముక్తిని పొందుతాడు ఈ లోకాంతర గమనం వాళ్ళది సద్యోముక్తి కాదు మరి అటువంటి జ్ఞానికి మరి లోకాలకు పోని మరో లోకంలోక మణి ద్వీపానికి కైలాసానికో వెళ్ళడు దీనికి ప్రమాణమేమిటి ఉపనిషత్తే ప్రమాణము నతస్య ప్రాణ ఉత్క్రమంతి నతస్య ప్రాణ ఉత్క్రమంతి అంటే అటువంటి యోగి యొక్క ప్రాణములు ఉత్క్రమణము చేయవన్నాడు ఉత్క్రమణం అంటే బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని పైకి వెళ్ళడం అనేది ఉండదు మరి అక్కడ ఇక్కడే ఇదే నేను వెళుతూ వెళుతూ మాట చెప్పి వెళ్ళిపోయాం నదినీటిలో కుండలాగా అని చెప్పాం ఇక్కడ వాడు ఇక్కడే బ్రహ్మముతో ఐక్యమై ఉన్నాడు ప్రారంధవశాత్తు కొండలు అంటే దేహం అంతే ఉంది ఆ కొండ నీటిలో ముంచినప్పుడు గంగతప్ప మరేదీ లేదు కొండ పగిలినప్పుడు గంగతప్ప మరకట్లేదు కానీ జీవన్ముక్తురవస్థండి అతను బ్రహ్మముతో తాదాత్మ్యమే బ్రహ్మము తప్ప మరేదని స్థితిలోనే అతను అంతఃకరణం లయమైపోయింది అంతఃకరణమే ప్రధానం కదా దేహమా ప్రార్థవశంది కానీ దేహం నేననే భ్రాంతి తిరగలేదు తాను గంగననే జ్ఞానంతో ఉన్నాడు అంటే బ్రహ్మ అనే జ్ఞానంతో ప్రారంధం మూడి కొండ పగిలినట్టు దేహం పోయింది వాడు గంగగాని మిగిలిపోయాడు ఎక్కడ ఎక్కడొక వెళ్ళి గంగలో లీనమయ్యాడా అక్కడే ఇది తెలుసుకోవాలి వాడి స్థితి అందుకని నా ఉత్కరామంతి వాడి స్థితి అలా చెప్పేసి నిష్కామ కర్మయోగులైనటువంటి సగుణ బ్రహ్మోపాసకులు అగ్ని మార్గము జ్యోతిహి జ్యోతిర్మయమైన మార్గము అలాగే శుక్ల మార్గము షణ్మాసములు అయిన ఉత్తరాయణము అగ్ని జ్యోతి రహస్శుక్ల షణ్మాస ఉత్తరాయణం దీని జ్యోతిర్మార్గం అని కూడా అనొచ్చి మొత్తాన్ని కలిపి అగ్ని అహహ అంటే పగలు శుక్ల అంటే శుక్లపక్షము షణ్మాస ఉత్తరాయణం ఆరు నెలలతో కూడిన ఉత్తరాయణము ఈ నాలుగు అర్చిరాది మార్గములు దేవయానం ఎవరైతే సగుణ బ్రహ్మోపాసకలో వీళ్ళు ఈ మార్గము ద్వారా బ్రహ్మమును పొందుతారు మహ్యం దత్వాతం బ్రహ్మలోకం అందుకే గచ్చంతి బ్రహ్మ వారు బ్రహ్మమునే పొందుతున్నారు సగుణ బ్రహ్మలోకమునకు వెళ్ళిన పర్యవసానంలో బ్రహ్మనే పొందుతున్నారు కనుక పరబ్రహ్మమునే పరి బ్రహ్మను పొందుతున్నారని చెప్పాడు భగవానుడు ఇక్కడ సగణ బ్రహ్మోపాసకులు ఈ మార్గముల ద్వారా అన్నాడు ఈ మార్గములకు ఈ మార్గములకి ఏమన్నాడు ప్రయాతాయాంతి తమ్ కాలం వక్ష్యామి వాళ్ళు ఏ కాలములో వెళుతున్నారో చెప్తున్నానంటూ చెప్పాడు ఇక్కడ ఏ కాలము అంటే అర్థమేంటి మార్గం చెప్తూ కాలం అన్నాడు ఏంటంటే కాలము మార్గము ఒకటే అన్నాడు ఇక్కడ ఎందుకంటే మీరు శుక్లపక్షం కాలమేగా ఉత్తరాయణం కాలమే కదా పగలు కాలమే కదా ఇవన్నీ కాలంతోనే చెప్తున్నాడు మరి అగ్నిజ్యోతి అంటే తేజస్సుతో చెప్పినా ఇవన్నీ కాలములతో చెప్తాడు ఈ కాలాలు కూడా పరిశీలించండి ఈ కాంతి కాలాలు ఇవన్నీ కూడా శుక్లపక్షం బ్రైట్నెస్ అటు తర్వాత ఉత్తరాయణం పూర్తిగా సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నటువంటి కాలం కనుక అవన్నీ కాంతి పదాలే చెప్పాడు ఇక్కడ అంటే ఈ కాలాల్లో మరణించిన వారు సగుణ బ్రహ్మలోకానికి చేరతారు వారు తిరిగి వెనక్కిరారు అది చెప్పబోతున్నాడు ఇక్కడ అంటే మరి దక్షిణాయనలో పోయిన వాళ్ళు వాళ్ళ గతే ఏమిటి మరి పాపాత్మ ఉత్తరాయణంలో పోతే వాడికి అసలు ఈ గతి లేదు తర్వాత చెప్పే ఈ గతి లేదు నరకమే గతి వాడికి ఇక్కడ కిందకి ఈడ్చీయడమే వాడికి వెళ్ళడం లేదు ఏడవడం వేరు వెళ్ళడం వేరు చాలా తేడా ఎందుకంటే వాడిని ఈడ్చుకు తీసుకుపోతారు వాళ్ళ గురించి ఇందులో డిస్కషన్ లేదు అసలు ఎందుకంటే ఉత్తమ కర్మ సత్కర్మ పరాయణ నుంచి స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి అంతేగాని నరకాల గతుల గురించి భగవద్గీత అక్కర్లేవు ఎందుకంటే భగవద్గీ పట్టుకుంటే వాడి గీతే రాదు దుర్గతి అందుకు బాధలేదు వాడి గురించి చెప్పట్లేదు ఇక్కడ కనుక ఈ మార్గములు అంటే ఏమిటి ఈ కాలంలో పోయిన వాళ్ళని కనుక ఎవరైనా పోతే ఉత్తరాయణలో పోయాడండి మోక్షమే అనుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏంటంటే కాలం అంటే కాలాభిమాన దేవతలు అని అర్థం ఇక్కడ కాలం అనగా కాల అభిమాన ఇక్కడ అంటే ఉత్తర ప ఉత్తరాయణ అభిమాన దేవత శుక్లపక్ష అభిమాన దేవత పగటి అభిమాన దేవత అగ్ని అభిమాన దేవత జ్యోతిర్మండలముల అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఇతడిని ఈ మార్గంలో నడిపిస్తారు తీసుకెళ్తారు ఎక్కడికి సగుణ బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ మొదట ఒక దేవత తీసుకువెళితే ఆ తర్వాత దేవత అక్కడి నుంచి తీసుకువెళుతుంది అంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ లాగా హాయిన ప్రయాణం అండి వాడికి త్రోవలోనే ఆయాసం లేదు వాడికి నరకాదులతో త్రోవలు ఎంత భయంకరంగా ఉంటాయి గరుడు పురాణాలు అన్నిస్తున్నాయి అవెందుకు వినడం ఇది వింటే బాగుంది వాడు అంత హాయిగా అంటే ఆ కాలాభిమాన దేవతలు తీసుకెళ్తారు ఆ కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే రాత్రివాడు మరణించినా అటువంటి వాడిని తీసుకెళ్లేది పగట అభిమాన దేవత తీసుకెళుతుంది అది గమనించుకోవాల్సింది అదే కర్మపరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ధూమ మార్గంలో వాళ్ళన్ని కృష్ణపక్షం చెప్తున్నాడు కృష్ణ అంటే అటువంటి వాడు ఉత్తరాయణంలో పోయినా దక్షిణాభిమాన దేవత తీసుకెళ్తుంది ఇక్కడ అభిమాన దేవతలు అర్థమే తప్ప వీడు పోయిన కాలంలో ఏదేని కాదు దీని గురించి వేరు ఉపనిషత్తుల్లో భాష్యం రాస్తూ భగవత్పాల్ వారు మరి భీష్మ పితామహుడు ఉత్తరాయణం ఫిక్స్ చేసుకున్నాడు ఎందుకండి అంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది అంటే అభిమాన దేవతకి కాలానికి కలిసింది ఒకేసారి అదొక సౌకర్యం కూడా అది కాలం యొక్క ప్రశస్తి చెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నాడు కానీ ఆయన ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాడు ఆయన చెప్పాడు ఇక్కడ భీష్ముడు గురించి చెప్తాయి ఇక్కడ కాలం ప్రశస్తి చెప్పడం కోసం ఫిక్స్ చేసుకున్నాడు మనంతరం మనం ఫిక్స్ చేసుకుంటే ఉత్తరాయణం పుణ్యకాలం ముహూర్తం పెట్టుకోవచ్చు కానీ దానికి ముహూర్తం మనం పెట్టుకోగలమండి ఆగ్ర సిచేరేం చేయడానికి ముహూర్తం పెట్టుకోవచ్చేమో కానీ పోవడానికి మాత్రం ఎప్పుడు ముహూర్తం పెట్టుకోలేడు ఎవడైనా ఎప్పుడు పోవాలో ముహూర్తం చూడండి అంటాడంటే పోవాలో ముహూర్తమా వాడి చేతిలో లేదు తెలుసుకోండి ఇక్కడ ఎవరో పుణ్యజీవులు వాళ్ళు ఉత్తరాయణంలో పోయినా వాడు సరి కాకపోతే తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు కానీ తదు అభిమాన దేవత తీసుకువెళ్ళదు ఇది తెలుసుకోవాల్సింది అభిమాన దేవత అది ఎరుక కలిగి ఉండాలి ఇది ఉపనిషత్ భాష్యంలో భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు అయితే కర్మపరులు ఎలా వెళ్తారు ఇంతవరకు బ్రహ్మోపాసన పరులు వెళుతూ ఉంటారు వీళ్ళని అతివాహిక దేవతలోని మరోపారు వీళ్ళందరికీ ఈ కాలాభిమాన దేవతలకి అతివాహిక అతివాహిక దేవతలు ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే నీకు శరీరం ఉంటుంది కానీ ఇప్పుడు శరీరం లేదుగా అందుకని నేను తీసుకెళ్తారు జాగ్రత్తగా ఈ శరీరం పడిపోతేనే దీన్ని మోసుకెళ్ళడానికి నాలుగు కావాలి ఆ సూక్ష్మదేహాన్ని తీసుకెళ్ళడానికి అంతమంది ఉండాలో తెలుసా నరకాదులకు వెళ్ళడానికి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్తారు అప్పుడు కూడా దగ్గరుండే ఎందుకంటే ఖైదీని కూడా పోలీసులు దగ్గరుండి తీసుకెళ్తారు నాకు అంత ఎస్కార్టో అనుకోకూడదు వాడు అదో ఎస్కార్ట్ కానీ నరకానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఉంటారు ఇక్కడ పుణ్యలోకాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఉంటారు మొత్తం మీద హెల్ప్ లేకుండా ఎవడు వెళ్ళండి ఇక్కడ ప్రయాణంలో తప్పకుండా సహచరులు ఉంటారు అయితే వీళ్ళ వెళ్ళేవారు కాదు వీడిని తీసుకెళ్లేవారు అతివాహిక దేవతలు అని అంటారు ఇవి మనం నమ్మినా నమ్మకపోయినా ఈ దేహం తర్వాత గతులు ఇవే తెలుసుకోండి ఇక్కడ అది ముందే తెలుసుకుంటే సరైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం కనీసం దుర్గతులు లేకుండా ఉండడానికి ముందు ప్రయత్నం తర్వాత ఎలాగైనా పరమాత్మను చేయాలని ప్రయత్నం చేస్తాం అందుకే ఇది ముందు నుంచి తెలుసుకుంటే జాగ్రత్త పడతాం నుంచి ఎందుకు అని అంటే ఎప్పుడో తెలుసుకుంటే అప్పుడు వెక్కదు మనస్సులోకి తెలుసుకోండి ఇక్కడ అది ముందు నుంచి జాగ్రత్త పడాలి అది ఇది నువ్వు కావు ఇప్పటికొచ్చింది ఇది పోయినా నువ్వు ఉంటావు దీన్ని చేసిన కర్మలు సూక్ష్మ శరీరంలో పట్టుకు వేలాడుతూ ఉంటావు తిరుగుతూ ఉంటావు కనుక మళ్ళీ దుర్గతులు లేకుండా ఇది ఉండగానే జాగ్రత్త మళ్ళీ రాదండి తెలుసుకోండి భగవానుడు మంచి వెహికల్ ఇచ్చాడు తన దగ్గరికి రమ్మనమని అక్కడికి తప్ప అన్ని తిప్పాం పెట్రోల్ అయిపోయింది మళ్ళీ పెట్రోల్ దొరకని ఎడారులో పడిపోయాం బండి లేదు అప్పుడు ఏం చేస్తావు ఆ పరిస్థితి రాకూడదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకు ఇచ్చాడో అటే తీసుకెళ్ళిపోతే అయిపోయింది ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఆ ఎడారులో పడిపోయే గతి లేక బండి లేక తిరుగుతున్నవాడు ఎవడైనా వెహికల్ ఇస్తాడేమో లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ అంటూ అలాగే ఈ శరీరంతో ఉన్నప్పుడు సత్కర్మలు ఆచరించనివాడు కనీసం స్వపుణ్యలోకాలకు కూడా వెళ్ళేపాటి సత్కర్మలు ఆచరించని వాడు ఇంకోటి ఉంది నరకాలకు వెళ్లేపాటి కూడా స్థితి లేనివాడు అంటే నరకాలకైనా కర్మక్షేమవుతుంది అదేమీ లేనివాళ్ళు భూమి ఎందు పిశాచ స్థితిలో తిరుగుతుంటారండి వాళ్ళ పరిస్థితి ఇంకో ఘోరం వాళ్ళు ఏం చేస్తుండడం లిఫ్ట్ ప్లీజ్ బ్యాచ్ వాళ్ళు అక్కడ బడేశారు బండి రావట్లేదు ఎక్కడికి ఏ హెల్ప్ లేదు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ ఎవడు లిఫ్ట్ ఇవ్వకపోతే బలవంతంగా వెళ్తున్న బండి మీద ఎక్కేస్తాడు అలాగే అటువంటి వాళ్ళకి ఏవి దొరక్క శరీరాల మీద వాళ్తూ ఉంటారు తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ స్థితులు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ గతులు చెప్తే భయపడతాం అందుకే జాగ్రత్త పడాలని అందుకే కనీసం పాపం చేయకుండా సత్కర్మాచరణకి ప్రయత్నించేటువంటి మొదటి స్థాయి వాడికి వెళ్ళి రెండవ స్థాయికి వెళ్ళి అక్కడ నుంచి భక్తిని పట్టుకుని మూడవ స్థాయిలో చివరి స్థాయిలోకి నాలుగవ స్థాయిలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలండి ఇది ఇందులో చెప్తున్నది మొత్తానికి ఇప్పుడు చెప్పుకున్న గతులేమిటి అర్చిరాది మార్గములు ఇవి శుక్లపక్షం ఉత్తరాయణం పగలు అగ్ని అగ్నిర్జ్యోతిర శుక్లహ్మాస ఉత్తరాయణం దీని వెళ్ళేవారెవరు బ్రహ్మవిధులు ఎక్కడికి చేరుతున్నారు బ్రహ్మములు చేరుతున్నారు అంటే సగం బ్రహ్మలోకాన్ని చేరుతున్నారు బ్రహ్మవిధులు అంటే బ్రహ్మోపాసన పరులు ఇక కేవల కర్మఠులు వాళ్ళ గతే ఏమిటి అంటే ఇక్కడ యోగి ప్రాప్య నివర్తితై అనక ఇక్కడ యోగి అంటే అసలు పతనం కాకుండా ఏదో సత్కర్మ చేశారు కనుక వీళ్ళకి యోగి అని స్టేటస్ ఇచ్చారు ఇక్కడ అయితే కర్మయోగి అనకుండా భగవాన్లు ఏమన్నారంటే ఇష్టాధికారి యోగి కర్మ ఇష్టాధికారి ఇష్టాధికారి అంటే ఏ ఫలం కోరుకుని కర్మ చేశారో ఆ ఫలం అనుభవించడానికి అర్హత గలవాడు జాగ్రత్తగా విన్నారు కదా మరి సత్కర్మలు ఒకనొక ఫలం కోసం చేశారు కదా చేసిన అనుభవానికి అధికారి కానీ యజ్ఞం చేశాం యజ్ఞ ఫలం వాడికి కావాలి కనుక ఫలకి ఇష్టం అని పేరు ఇష్టం అనగా యజ్ఞము చెయ్యగా వచ్చే ఫలం పేరు ఇష్టం అదే మన లోకంలో వ్యవహారంలో ఇష్టం అనేది అక్కడి నుంచి లాక్కొచ్చాం ఇష్టాధికారి అంటే ఫలం అనుభవించటుకు యోగ్యుడైన వాడు యోగి ఇక్కడ వాడు కర్మి వాడి గతి ఏమిటంటే ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ఇక్కడ మొదలు వాడి అగ్నిర్జ్యోతి ఇక్కడ చాంద్రమ సంజ్యోతి చంద్ర సంబంధమైనటువంటి జ్యోతి అంటే రాత్రి అభిమాన దేవత ధూమాభిమాన దేవత ధూమం అంటే పొగలు అక్కడేమో అగ్ని అన్నాడు ఇక్కడ ధూమం అన్నాడు ఇది ధూమ మార్గం అండి దీనికి దీని పేరు ధూమ మార్గము అంటారు ముందుకు చెప్పినది అగ్ని మార్గం లేదు మార్గము దేవయాన మార్గం దీని పితృయాన మార్గము దీనికి పేరు పితృయాన మార్గం వేదములు దీని పేరు పితృయాన మార్గం ఇది ఇక్కడ ధూమాభిమాన దేవత రాత్రి అభిమాన దేవత కృష్ణపక్ష అభిమాన దేవత దక్షిణాయన అభిమాన దేవత మరి దక్షిణాయనం అంటే షణ్మాసాహ దక్షిణాయనం ఆరు మాసములతో కూడా దక్షిణాయన అభిమాన దేవత వారు చాంద్రమ సోతి మార్గం ద్వారా వెళతారు వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు ప్రాప్య నివర్తతే అక్కడికి వెళ్ళి తత్కాల సుఖములు అనుభవించి కిందకు వచ్చేసరికి ఎప్పుడైనా మీరు గమనించండి సుఖం ఎంతకాలం విభించినా అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది దుఃఖం కాసింతైనా ఎంతో అనిపిస్తుంది కనుక ఆ పుణ్యలోకాల సుఖాలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందండి దీని గురించి వర్ణిస్తుంది ఉపనిషత్తు ఆ పుణ్యలోకాల సుఖాలేపు భూమి దిగేటప్పుడు వాడు అవస్థ ఉంటుందండి ఇదివరకు భూమి ఎందు రకరకాల అనుభవాలు పొందాడు కనుక ఆ వాసనలు ఉంటాయట ఇవన్నీ అనుభవించాలా అంటూ ఆ జీవుడు కృంగిపోయి దిగుతాడు అక్కడి నుంచి ఆ దిగేటప్పుడు మళ్ళీ కర్మ చేత తొయ్యబడి జలముల ద్వారా ప్రవేశించి ధాన్యాలను ఆశ్రయించి ధాన్యము ద్వారా పురుషుడులో ఆశ్రయించి పురుషుడు ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మిస్తాడు అని చెప్తున్నారు అక్కడ ఈ వర్ణనెందుకో ఎందుకో చెప్పాడుగా వైరాగ్యం కలగడం కోసం ఉన్నారు భగవత్పాల్ వారు అత్యద్భుతమైన మాట చెప్పారు ఇంకా వీటి మీద వైరాగ్యం కలిగి ఈ జన్మలోనే పొందాలనిపించడం కోసం చేసేట అందుకని ఊరికి భయపెట్టడానికి కాదు అభయస్థితికి చేరడానికి ఇది తెలుసుకోవాల్సింది అంతేగాని ఒక డాక్టర్ గారు వచ్చి మీరు కానీ ఈ షుగర్ ఇలాగే తింటే ఈ రోగం వస్తుంది ఆరోగం వస్తుంది భయపడతావేంటే అనకూడదు జాగ్రత్త చెప్తున్నాడు ఆయన ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇవి భయపెట్టేది కాదు ఇవి అందుకే నాయన దీనికి నివర్తతే అన్నారు అంటే తిరిగి వెనక్కి వస్తాడు ఈ మార్గంలో వెళ్ళినటువంటి వాడు అందుకే దీనికి రెండు పేర్లు శుక్ల కృష్ణే గతిహ్యేతే దానికి శుక్ల మార్గమని రెండవ కృష్ణ మార్గమని రెండు పేర్లు ఉన్నాయి శుక్ల కృష్ణే గతిహ్యేతే జగతహా మతే ఇవి శాశ్వత మార్గములు అంటే ఇవి ఎప్పుడూ హైవేస్ లాగా ఉంటాయి ఇప్పుడు కూడా ఎందుకంటే నీదైపోయి ఇంకోటి రావాలి కదా కనుక ఎప్పుడు ఈ మార్గములు అలా ఎప్పుడు ఉంటూ ఉంటాయి నిత్యము ఉంటూ ఉంటాయి జగత శాశ్వతే మతే ఏకయానావృత్తిం అన్యయా వర్తతే పునః మొదటి చెప్పిన మార్గము ద్వారా అనావృత్తి తిరిగి వెనక్కిరారు రెండు చెప్పిన మార్గం ద్వారా అన్యయా ఆవర్తతే పునః తిరిగి వెనక్కి వస్తారు అని చెప్తూ ఎవరైతే ఈ రెండు మార్గముల గురించి తెలుసుకుంటారో వాడు మోహితుడు కాడు అన్న ఇది అక్కడ చెప్తున్న అందమైన మాట ఇంకా మోహితుడు కాడు అంటే ఇవేమో శాశ్వతములనే భ్రాంతి పొందడు పొందకుండా ఏది శాశ్వతమో అది ఇక్కడ పొందే ప్రయత్నం చేస్తాడు అని చెప్పడం కోసం ఈ మార్గముల గురించి తెలుసుకున్నవాడు మోహితుడు కాడు దీని భగవంతుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా కాదు జ్ఞానం ఇచ్చాడు మోహితుడు కాడు అని చెప్తున్నాడు జ్ఞానం కావాలని అన్నిటికంటూ గుర్తుపెట్టుకోండి జ్ఞానం సంపాదించుకోవాలి అదేమిటో బాగా తెలుసుకున్నడమే జ్ఞానం అది తెలుసుకోకపోతేలాగా అందుకే స్పష్టంగా వివరిస్తున్నాడు ఏమిటి ఏమిటో తెలుసుకోగలిగితే విడవలసింది ఏమిటో తెలుస్తుంది పట్టుకోవాల్సింది ఏంటో తెలుస్తుంది కానీ జ్ఞానం రెండు ప్రక్రియలుగా చెప్పు చెప్పబడుతుంది విడవవలసినది ఏమిటి పట్టుకోవలసినది ఏమిటి ఆఖరికి విడవవలసిన దాన్ని విడిచేసి పట్టుకోవలసింది పట్టుకోవాలి దాని గురించి క్షుణ్ణమైన జ్ఞానం కావాలి అది అనుభవ రూపమైన జ్ఞానంగా రావాలి జ్ఞానం తప్ప మరో మందులేదండి ఒక నిద్రపోతున్నాడు గాఢ నిద్ర వాడు వెంటనే నిద్రట్లో భోరం పెడవ పోలు పెడుతున్నాడు ఏమిటని చూశారు పాము కరుస్తోంది పాము కరుస్తోందని అరుస్తున్నట్ట వెంటనే అక్కడ పాము మంత్ర జపం నాగదేవతలు పూజ చేయరు లేపాలి అంతే మెలకు పోస్తే చాలు పాము కడుపు అక్కడ మంత్రాలు చేస్తావా అలాగే అవిద్యారూపమైన పెనునిద్దరికీ జ్ఞానం ఒక్కటే ముందు ప్రబోధ నమంత్రం నో యంత్రం మది న ధనేన తెలుసుకోండి అది గమనించవలసిన మెలకు ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే అక్కడ ఆ ప్రబోధం కావాలండి ఆ ప్రబోధమే కలిగిస్తున్నాడు నైతే శృతి పార్థజానం యోగి ముహ్యతి కష్టన తస్మాత్సర్వేషు కాలేషు నిజమైన యోగి యోగి అన్నప్పుడు పరమాత్మకై ప్రయత్నించువాడు ఈ అర్థం ఇంకా బాగుంటుంది ప్రయత్నమే యోగం ఉపాయమే యోగం అటువంటి యోగి దీని గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ భగవత్పాల్ వారు సమబుద్ధి కలిగిన యోగి అన్నారు అంటే సుఖదుఖాదేందు ద్వంద్వ లే సమబుద్ధి కలిగి సమమైన బ్రహ్మమునందు బుద్ధి కలిగి బ్రహ్మనే సమం చెప్పుకున్నాం కదా సమన్ నిర్దోషం బ్రహ్మ సమమైన బ్రహ్మమునందే దృష్టి కలిగినటువంటి ఈ మార్గముల పట్ల మోహితుడు కాడు ఇది తెలుసుకుని ఇటువంటి యోగి ఏ స్థితిని పొందుతాడు కేవలం బ్రహ్మమునాశ్రయించిన యోగి పొందే స్థితి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానూ యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం చాధ్యం వేదముల్లోనూ కర్మల్లోనూ తపస్సుల్లోనూ దానాల్లోనూ ఏ పుణ్యఫలం చెప్పబడిందో ఆ పుణ్యఫలాలకు చెందిన లోకాలని దాటిపోయి పరమాత్మను పొందుతాడు అది దీని ఆ పొందిన చోటు పేరు పరంస్థానం పరంస్థానం వేదాల్లో యజ్ఞాల్లో చెప్పబడ్డ కర్మఫలాలు దాటిపోతాయి ఎందుకంటే వేదాది యజ్ఞాల్లో చెప్పిన కర్మఫలములు కూడా లోకములే ఆ లోకంలో సుఖాలు ఈ లోకంలో సుఖాలు అంతకంటే గొప్పదైన పొందుతాడు అని చెప్పడం ఇక్కడ అంటే కర్మలు నిరసించడం కాదు అవి చిత్తశుద్ధికి అవసరమే ఫలాకాంక్షతో చేస్తే ఏ లోకాలు ఆ లోకములు నిష్కామంగా చేసి నన్నే ఆశ్రయించిన భక్తుడికి జ్ఞానికి లభిస్తుంది అని భగవానుడు ఆ లోకములు దాటిన అవస్థ ఆ భక్తుడికి లభిస్తుంది అనేందుకే జ్ఞానం అంత గొప్పది అది పొందాలి అని వివరిస్తున్నారు ఈ విధంగా ఈ చెప్పడం చివరి శ్లోకం యొక్క అర్థం ఏంటంటే నిష్కామంగా చేసిన వాడికి ఎలాగో వేద యజ్ఞములు యొక్క ఫలం అక్కర్లేదు వాడికి కనుక చేశాడు అందుకు ఏం చేస్తారంటే ఆ ఫలముల వల్ల చిత్తశుద్ధి ఇస్తాడు ఏది ఇవ్వకపోతే ఎలా అండి నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు ఏంటంటే ఇక్కడ భగవంతుడు ఊరుకుంటాడు అక్కర్లేదండి సరే నేనే దాచేసుకుంటానంటాడు ఆయన వాటి ఫలంగా ఏం చేస్తున్నా అంటే చిత్తశుద్ధినిచ్చిస్తున్నాడు ఆ చిత్తశుద్ధి పొందినటువంటి నిష్కామ కర్మయోగి కూడా క్రమముక్తి ద్వారా కూడా ఈ లోకముల్లో దొరికిన ఫలాలు ఏవీ ఇవ్వలేని శాశ్వతానందాన్ని పొందుతాడు అటువంటి శాశ్వతానందాన్ని జీవన్ముక్తుడు కూడా పొందుతున్నాడు సాక్షాన్ముక్తుడైనా క్రమముక్తి పొందినవాడైనా వేద యజ్ఞ ఫలములు ఇచ్చేవాటి కంటే గొప్పదైనది తిరిగి వెనక్రానిది అయిన ఫలాన్ని పొందబోతున్నాడు ఇది తెలుసుకోవాల్సినది కానీ క్రమముక్తి సాక్షాన్ముక్తి కూడా వేద యజ్ఞాదుల్లో వచ్చే లోకాల సుఖాల కంటే గొప్పది ఎందుకంటే వీటికి వెనక్కి వస్తావు దానికి రావు ఇది వివరించదలుచుకున్నాడు భగవానుడు ఈ లోకంలో ఈ ఉన్నటువంటి స్థితిగతులన్నీ వర్ణించి ఈ అధ్యాయం పూర్తయింది ఇది పూర్తి చేసి తర్వాత అధ్యాయం పూర్తవుతుంది తర్వాత అధ్యాయం మరి వింటే ఇదివరకటి అధ్యాయాలు గుర్తుపెట్టుకుంటే ఏడవ అధ్యాయంలో ఏం చెప్పాడో అది మళ్ళీ తొమ్మిదవ అధ్యాయంలో ప్రారంభిస్తున్నాడు చూడండి ఇదం గుహ్యతమం ప్రవక్ష్యా మనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ సర్గ ఏడవ అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్పాడో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇదే మాట అంటాడు జ్ఞానం విజ్ఞాన సహితం అనేటువంటి మాట అక్కడ కూడా కనబడుతుంది పరిశీలించినట్లయితే గుర్తున్నదా వెళదాం ఒక్కసారి ఏం చెప్తున్నాడంటే జ్ఞానం దేహం స ఇక్కడ జ్ఞానం విజ్ఞాన సహితం అంటే మళ్ళీ మధ్యలో ఈ తత్వంగా చెప్పాడు ఎందుకండి అభ్యాసయోగం ధారణాయోగం అంటే అది చెప్తూ చెప్తూ తన యొక్క జ్ఞానాన్ని వివరిస్తూ తద్బ్రహ్మ అధ్యాత్మ కర్మ అధిభూత అధిదైవ అధియజ్ఞ ప్రయాణకాలం అని ఏడు విషయాలు చెప్పాడు ఆయన ఈ ఏడింటిగా ఉన్నవాడు ఒకడే అనే విషయం చెప్పేటప్పటికల్లా అర్జునుడు ప్రశ్న వేశాడు వెయ్యిగానే వివరమంతా మళ్ళీ చెప్పి ఈ సగుణ బ్రహ్మం గురించి చెప్తూ మళ్ళీ ఆ జ్ఞానం మీద అదే చెప్పబోతున్నాడు అది కంటిన్యూటీ అది వివరించబోతున్నాడు దీని అధ్యాయం పేరేమిటి రాజ విద్యా రాజగుహ్య యోగ నిజంగా దీనికి ఇన్ని పేర్లు ఎక్కడ చెప్పకుండా దీనికి మాత్రం ఇదే పేరు అందరూ చెప్పారండి రాజ విద్య యోగం ఎందుకంటే భగవానుడు రెండవ శ్లోకంలోనే రాజ విద్య రాజగుహ్యం అని చెప్తున్నాడు గనక యోగం పేరేమిటి రాజ విద్య రాజగుహ్యం దీనికి రాజవిద్య అని పేరు ఎందుకు వచ్చిందండి అంటే కృష్ణుడు మొట్టమొదట మొత్తం సూర్యవంశ చక్రవర్తుడందరికీ మూల పురుషుడెవరు సూర్యుడు కనుక ఇదంత వివస్వతే యోగం ప్రోక్తవా నేను మొదట సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకి చెప్పాడు మనువి చెప్పాడు ఏం పరంపరా ప్రాప్తం యుమం రాజర్షయో విదు రాజర్షులందరూ పొందరు కదా కనుక ఈ విద్య రాజుల విద్య కనుక దీని పేరు రాజవిద్య అన్నారు అంటే క్షత్రియులందరూ చదువుకోవాల్సినది అదే అర్థం ఇక్కడ అంటే ఏ జ్ఞానం ఏ ధర్మముందో వీరు తమ తరించడం కోసం నిష్కామంగా ధర్మకర్మాచరణ చేస్తూ స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు రాజర్షులు ఏ స్వరూప జ్ఞానంతో ఏ నిష్కామ కర్మయోగంతో వాళ్ళు ఉన్నారో అది తెలుసుకుంటేనే మనం తరిస్తామని బోధిస్తున్నాడు భగవానుడు కదా కనుక ఇది రాజ అంటే రాజుల పరంపరగా వచ్చిన విద్య అర్థం చేసుకోవచ్చు తప్పులేదు కానీ దీనికి మరొక పేరు ఉన్నది పైగా ఇది ఎందుకు ఇలా ప్రారంభిస్తున్నారనేటువంటి విషయం ఏంటంటే తత్ర అనేనవ ప్రకారేణ మోక్షప్రాప్తి ఫలం అధిగమత అన్యథాయితే తదాశంకావృత్సయా అంటారు భగత్పాల్ వారు అంటే ఈ విధంగా అభ్యాసయోగం చేసి ప్రాణముల్ని నిరోధన చేసి పైకి తీసుకొచ్చి భురుముజ్జంలో పెట్టి ఇలా వెళతాడు సగుణ బ్రహ్మలో చేసినటువంటి యోగి అని చెప్పాడంటే ఇదే మోక్ష మార్గము మరొకటి లేదు అనేటటువంటి సందేహం కలిగితే అది తొలగించడం కోసం ఈ అధ్యాయం చెప్తున్నాడు అంటే ఇలాగే మోక్షం అవుతుంది మరో విధంగా లేదు అంటే తప్పునైనా అది వాడాల వెళ్తాడని చెప్పానే తప్ప మోక్షానికి అదే మార్గమని కాదు సులభమైన మార్గము చక్కని మార్గము జ్ఞాన మార్గమే తెలుసుకోండి ఇక్కడ మనం అనుకుంటాం చాలా క్లిష్టమని అత్యంత సులభం అయితే రావడం సులభం కాదు కానీ వస్తే మాత్రం దానికి సులభం మరొకటి ఆ మాటకు ఏది సులభం లోకంలో చెప్పండి ఇక్కడ ఏది సులభం ఏది సులభం కాదు అన్నీ కష్టపడితేనే వచ్చింది మీరు వాళ్ళు వచ్చి ఇక్కడ వింటున్నారంటే ఎన్ని త్యాగాలు చేశారు ఒక్కొక్కరిని అడిగితే చెప్తారు మీకేం తెలిసండి మేము ఎంత త్యాగం చేసామో అని అక్కడ ఇంట్లో సీరియల్స్ దగ్గర నుంచి ఎన్ని త్యాగం చేసి వచ్చారండి ఇక్కడికి అన్ని రకాలు ఎవరికి వాళ్ళు వాళ్ళు కష్టాలని చెప్తుంటారు అప్పుడు మహాస్రోతాను బిరుది ఇవ్వచ్చు కనుక కష్టపడకుండా ఏది దొరకదు అయితే ఇంత ఆయాసపడుతూ ఎన్ని కర్మలు చేస్తూ ఎన్ని చేస్తూ అవస్థలు పడే బ్రహ్మము గురించి నేను చెప్పి చక్కగా అర్థం చేసుకున్న బుద్ధిని దాని నిలిపితే సులభంగా మోక్షం పొందగలం అంత సులభమైనది పొందడం కోసం ఎన్ని జన్మలు పాపాలు కడగాలవు తెలుసుకున్నా అందుకు కష్టమన్నారు అందుకే ఇది అత్యంత కష్ట సాధ్యం అని వీళ్ళే చెప్తున్నారు కత్తి వాదల మీద నడక లాంటిది అన్నాడు క్షురస్యధార అన్నది కఠోపనిషత్తు కత్తి వాదర మీద నడవడం ఎలాంటిదో బ్రహ్మజ్ఞాన లాంటిది అన్నాడు అందుకే నీకు ఏదైనా ఇస్తాను కానీ ఇది మాత్రం ఎవనన్నాడు ఎవడు నచ్చిగేతుడుతూ కలస్తరు ఇప్పుడైనా ఎవడు ఆయన జ్ఞానం బోధించాడు చూడండి పరమాత్మ స్వరూపంగానే అక్కడ చెప్పాడు అంటే అత్యంత కష్టమే అంటే అనేక పుణ్య విశేషాలు ఉంటే గానీ దొరకదు గనక అత్యంత కష్టం అన్నారు కానీ పుణ్యం పండితే మాత్రం ఇంత ఆయాసం దానికి అది తెలుసుకోవాల్సింది ఈ ఆయాసం అక్కర్లేదు ఈ ఆసనం వేసుకో ఇలా తిప్పు పైకి వాయువుని అది పక్కకి తిరిగిపోతే మరో ప్రమాదం ఇన్ని రకాల అవస్థలు లేవు యజ్ఞాలు చేసినట్లుగా అక్కడ ఏ మంత్రం నేర్చుకోవాలి ఏ క్రియ వేయాలి ఏ హవిస్సు వేయాలి అక్కడ లోపం రాకూడదు నియమేమిటి ఈ అవస్థలేవీ లేవు మరివేవీ లేని జ్ఞానం ఎంత గొప్పదండి కేవలం స్పష్టంగా తెలుసుకుని ఆ స్పష్టమైన దానికి బుద్ధి పెడితే ముక్తి ఎంత సులభమైనది సూక్ష్మంలో మోక్షం అంటే ఇదేనండి ఇక్కడ స్థూలంలో మోక్షం లేదు సూక్ష్మంలోనే మోక్షం ఉంది అది దాని యొక్క అర్థం స్థూలమైనటువంటి ఇంద్రియాదులు ఇవే సత్యం కాలం మోక్షం లేదు ఇంద్రియాల కంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు మనస్సు కంటే సూక్మైనది బుద్ధి బుద్ధి కంటే సూక్ష్మమైనది పరమాత్మ ఆ సూక్ష్మం తెలుసుకున్నప్పుడే మోక్షం అది సూక్ష్మంలో మోక్షం అంటే అర్థం అంతేగాని నలభై రోజుల్లో సంస్కృతం ముప్పై రోజుల్లో ఇంగ్లీష్లో కాదు తెలుసుకోండి ఇక్కడ సూక్ష్మంలో మోక్షం అనేది అనకంత సూక్ష్మమే అత్యంత కష్టం తెలుసా స్థూలం పట్టడం చాలా సులభం రాయిని పట్టినంత సులభంగా అణువును పట్టుకోగలరా సూక్ష్మమే కష్టం సూక్ష్మంలోనే మోక్షం ఉంది చూడండి ఇక్కడ అందుకే అత్యంత సుందరమైనటువంటిది అండి జ్ఞానం భగవానుడు దాని యొక్క సౌలభ్యం చెప్తున్నాడు అందుకే నా అన్యథా ఇది తద ఆశంకావ్యవ ఆశంకావ్యవృత్సయా అన్నాడు ఇక్కడ అంటే ఈ మార్గము తప్ప మరో మార్గంలో మోక్షం పొందలేదనే సందేహాన్ని తొలగిస్తూ రాజు విద్యారాజు యోగం ప్రారంభిస్తున్నాడు అన్నాడు ఇదం గుహ్యతమం ఇదం ఇదం అని ప్రారంభించారంటే ఇదం అంటే ఇది అంటే ఈ చెప్పబోయేది అని అర్థం ఈ చెప్పబోయేది గుహ్యతమం అత్యంత రహస్యమైంది నీకు చెప్తున్నాను సుమా అన్నాడు అత్యంత రహస్యం అంటే అర్థం ఏంటి అత్యంత రహస్యం అనేది యుద్ధ భూమిలో చెప్పచ్చండి పోని యుద్ధ భూమిలో చెప్పినా అర్జునుడి తప్ప ఎవడు వింటున్నాడు ఎవడు వినడు ఎవడు గోలవాడిది అది తెలుసుకోడు ప్రపంచంలో ఎవడు గోలవాడిది నీ ఏకాగ్రత అది పెట్టుకుంటే ఎక్కడైనా సిద్ధి పొందవచ్చు యుద్ధంలో అర్జునుడి తప్ప ఎవడు వినట్లేదు కానీ గుహ్యతమం అని చెప్పడంలో అర్థం ఏమిటి గుహ్యతమ్ రహస్యం అనర్థం రహస్యం అంటే స్థూలముగా కనబడేది కాదు అనర్థం అత్యంత సూక్ష్మం గనక గుహ్యతమం అనర్థం అంతేకాదు భౌతిక శాస్త్రముల వలనే అది ప్రకటంగా తెలియబడదు నిప్పు మీద నీళ్లు పెడితే వేడెక్కును దాని సైన్స్ ఎందుకు ఉపన్యాసం ఎందుకు అందరికీ తెలిసినదే కానీ ప్రవేశానికి పిలిచి నిప్పును రాజేయుడు దాని మీద నీళ్లు పెట్టాడు అది వేడెక్కును అని చెప్పి వెళ్ళిపోతే ఎవరికి కావాలండి అందరికీ తెలిసిందేగా ఇది ప్రకటం అలాగే మెటీరియల్ సైన్సెస్ అన్నీ కూడా ప్రకట శాస్త్రములే గుహ్య శాస్త్రములు కావు పదార్థ విజ్ఞానమంతా స్థూలమే స్థూలమే పరమార్థ విజ్ఞానమే గుహ్యము అన్నాడు ఇక్కడ అది గుహ్యమనే మాట ఎన్ని మార్లు వాడతాడో భగవాన్ చూడాలండి ఇక్కడ గుహ్యతమం పెట్టుకుందాం అక్కడ వచ్చినా మరి నేను వివరించక్కర్లేదు అక్కడ గుహ్యము అనగానే ధర్మశాస్త్రానికి గుహ్యం పేరు ఎందుకంటే ఈ ధర్మం పాటిస్తే ఉత్తమ లోకాలకు వెళ్తామంటే అది ఉప్పు పప్పు కరబడినంత స్థూలంగా కనిపించట్లేదు కదా కనుక దాని పేరు గుహ్యం దానికంటే గట్టిది మంత్రశాస్త్రం ఈ మంత్రశాస్త్రం చేస్తే ఇది వస్తుంది ఆ మంత్రశాస్త్రం చేస్తే అది అంటే చేసి పొందాలే తప్ప ఆ మంత్రము దా దేవత కనబడరు దాని గుహ్యతరం అంటారు గుహ్యతమం అంటే కేవలం బ్రహ్మవిద్య బ్రహ్మవిద్యని గుహ్యతమం అనాలి అందుకే ఇదంతే ఇదంతుతే గుహ్యతమం ఇదం అంటే ఈ గుహ్యతమం ఇప్పుడు చెప్పబోతున్నది ఇది ఇది అంటే నేను చెప్తున్నది అంతేకాదు ఇదం అనే మాటలో గొప్ప విషయం ఏంటంటే నేనేదే చెప్తున్నానో అది ఎక్కడో లేదయ్యా అది ఇదమే ఎక్కడే ఉంది అని చెప్పబడుతున్నది ఆ మాట ఎత్తుగడలో అంత ఇది ఎలా చెప్పగలవంటే ఛాందోగ్యోపనిషత్తులో ఆత్మైవేదం సర్వం అనేది ఆత్మయేవ ఇదం సర్వం ఇదం సర్వం ఇదంతా ఆత్మయే బ్రహ్మైవేదం సర్వం బ్రహ్మయే ఇది మరొక చోట ఆ మాట చెప్పారంటే బ్రహ్మన్న ఆత్మాన్న ఒకటే గనక ఇదంతా బ్రహ్మమే ఇదంతా అంటే ఇదం అంటే ఎక్కడో కాదు నువ్వు చూస్తున్నదంతా బ్రహ్మం అంతే బ్రహ్మం అనగా చతుర్దశ భవనాలు కావాలా బ్రహ్మాండాలకు పైన కాదు ఇదంత చెప్పడంలో ఎంత విశేషమంటే ఇక్కడే ఇదే అనే గొప్ప విషయం ఆత్మవేదం సర్వం ఆత్మ ఇదంతా అది నేను ఎలా తెలుసుకోగలవో చెప్పబోతున్నాను అది గుహ్యతమం ప్రవక్ష్యామి ఇది చెప్పబోతున్నాను ఎందుకు చెప్ప చెప్తున్నానంటే నీకు సుగుణం ఉంది చెప్తున్నాను అన్నాడు ఇక్కడ అంటే ఏదైనా ఎవరికి చెప్పాలంటే అధికారికి చెప్పాలి అధికారి అంటే ఆ టైంలో ఎవరికి లీజు ఉందో వాడు కాదు అధికారి ఇక్కడ నువ్వు అధికారి గనుక చెప్తున్నాను అంతేగాని అర్జునుడు కదా దొరికేవి కదా అడిగేవి కదా చెప్పేస్తున్నాను కాదు ఇక్కడ అనసూయవే అసూయ లేదు గనక నీకు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ అసూయ ఉన్నవాడికి చెప్పరాదుట జ్ఞానం చూసారా అనసూయవే జ్ఞానం జ్ఞానం చెప్తున్నాను విజ్ఞాన సహితం విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని చెప్తున్నాను ఇది అంటే ఏమిటో ఒకరోజు ఏకరూ పెట్టం ఐదారు మరి చెప్పక్కర్లేదు టైం నాకు కావాలిగా కానీ మరొక్క మాట జ్ఞానం అంటే పరోక్షం విజ్ఞానం అంటే అపరోక్షం అన్నాడు ఇక్కడ పరోక్షం అంటే శాస్త్రములు తెలియగా అర్థమవుతున్నది అది నువ్వు ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో చెప్తే అపరోక్షం ఇది అని చెప్పడం జ్ఞానమైతే అది అనుభవానికి తెచ్చుకునే పద్ధతి విజ్ఞానం కనుక జ్ఞానం విజ్ఞాన సహితం పరోక్షము అపరోక్షముతో కూడినటువంటి బ్రహ్మజ్ఞానం చెప్పబోతున్నాను ఎందుకు చెప్తున్నావు జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అశుభం నుంచి బయటపడతావు గనక అన్నాడు ఇక్కడ అంటే అశుభాల నుంచి బయటపడాలంటే జ్ఞానం ఒక్కటే దిక్కుట అశుభం అంటే ఏమిటి అశుభం అంటే దుఃఖము దుఃఖము నుంచి మోచనము దుఃఖం అనగా సంసారమే మరొకటి కాదు తెలివైన వాడికి అది తెలుస్తుంది శుభకార్యం చేసుకుంటున్నామండి అని పెళ్ళికి అడ్డిస్తాడు ఒకడు అది చూడగానే అలాగే అనుకోన్నట్ట అంటే నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద చెప్తాడు శాస్త్రవేత్త దానికి ఎందుకండి అంత తంతు ఒక మనిషి పుట్టిన తర్వాత సంస్కారాలు చేస్తుంటారు జాత శౌచ అన్నీ కూడా అన్నిటికీ శుభకార్యాలు అంటా నువ్వు చేస్తే మాత్రం అశుభకార్యం అంటా నువ్వు నువ్వంటున్నావు కానీ శాస్త్రం అలా అనలే అది దీనిలాంటిదే ఇది సంస్కారమే అది సంస్కారమే రెండుకి సంస్కారం పేరు పెట్టింది పెళ్ళి కూడా సంస్కారమే శుభకార్యం నువ్వు అంటున్నావు అంటే స్వతసిద్ధంగా అశుభమే గనుక మంత్రంతో దేవతాశక్తితో శుభం చేసుకుని ప్రయత్నం చెయ్యి అది సంస్కారం అంటే అది శుభకార్యం కానీ లోకంలో శుభం బ్రహ్మ తన్ మంగళం పరం మంగళానాంచ మంగళం మంగళం పరమాత్మ యొక్కే మంగళం అందుకే ఆయన గురించి విన్న క్షణాలే మంగళకర క్షణాలండి ఇక్కడ ఈ నలభై రోజులే మంగళకరం మిగిలివేవి కావు కాదు మిగిలినంతా అమంగళమే ఏది సంసారంలోకి లాగుతుందో అది అమంగళం కనుక దుఃఖమయమైనటువంటి సంసారం అని దుఃఖాలయం అశాశ్వతం ఇది అశుభం అజ్ఞానమే అశుభం బాగా తెలుసుకోండి ఇక్కడ నాకు ఇంకా జ్ఞానం కలగలేదంటే అమంగళాల్లో ఉన్నాం ఆ జ్ఞానం నుంచి బయటపెట్టేటటువంటి విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని గుహ్యతమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను ఎవరికి జాగ్రత్త అనసూయవే అసూయలేని నీకు చెప్తున్నాను అన్నాడు ఎప్పుడైనా శాస్త్రం ఎలా చెప్పాలి అంటే కండిషన్స్ చెప్పారు ఏం చెప్తున్నావో చెప్పాలి ఎవరికి చెప్తున్నావో చెప్పాలి అదేవిధంగా ఎందుకు చెప్తున్నావో కూడా ఉంటుందండి ఏం చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు ఇది చాలా ప్రధానమైన అనుబంధం ఇక్కడ ఎందుకు చెప్తున్నావు ఏమి చెప్తున్నావు ఎవరికి చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు దానికి ఎవరికి చెప్తున్నావు దానికి సంబంధం ఏముంటుంది అంటే ఈ సంబంధం అనేది నాలుగవది వస్తుంది మొదటిది అధికారి రెండవది విషయం మూడవది లక్ష్యం చిట్టి చివరికి చెప్పేది సంబంధము ఈ నాలుగు లేనిది శాస్త్రం కథట ఒక్క శ్లోకాలు ఎన్నున్నాయి చూడండి అధికారెవడు అనసూయవే అంటే మన అర్జున్లు కానక్కర్లేదు అసూయలేని వాళ్ళమైపోతే మనం కూడా వినవచ్చిది కనుక ఇది వినేవారికి అర్హత ఏమిటి అసూయ లేకుండా ఉండడం రెండవది ఎందుకు చెప్తున్నావు మోక్షసే అశుభాత్ మో అశుభం నుంచి మోక్షం కోసం మోక్షం అంటే విడుదల అశుభం నుంచి విడుదల కోసం ఏం చెప్తున్నావు జ్ఞానం విజ్ఞాన సహితం ఎందుకు చెప్తున్నావు చెప్పేశాడు ముందే సంబంధం ఏమిటి నువ్వు ముముక్షమై ఉన్నావు కనుక ముముక్ష అవ్వడమే అధికారి మరొకటి కాదండి ముముక్ష లక్షణం అనసూయ అనసూయ అనేటువంటిది ఆత్మగుణాల్లో ఒకటి ఆత్మగుణాల్లో అనసూయ అనేది ప్రధానంగా చెప్తున్నారు అనసూయ అనసూయ ఉంటేనే అత్రి అవుతావు వాడి పేరు అత్రి త్రిగుణాతీతుడు అనసూయ అత్రి ఎంత బాగున్నాయి పేర్లన్నీ కూడా సరే అనసూయ అనసూయ గుణం చాలా విశేషమండి అసూయ లేకుండా ఉండాలి అని చెప్పాడు ఈ మాట వాల్మీకి రామాయణం రాస్తే చివరిలో అసూయ లేకుండా చదువు రామాయణం అన్నాడు ఇక్కడ మనం అసూ అంటే లోకంలో జలసి అనుకుంటాం ఎవరితో జలసీ పడతారు రాముడితోనా వాడు ఆయనతో జలసీ పడగలవా ఇక్కడ చెప్పేది అసూ అంటే అర్థం చేసుకుంటే అసూయ లక్షణం తెచ్చుకోవాలండి మన జీవన శైలిలో మన ఆలోచన విధానంలో మన మనస్సంస్కారంలో అనసూయ అనే గుణం ప్రధానంగా తెచ్చుకుని ఉండాలి ఇది బాగా తెలుసుకోవాలి అసలు అసూయ అంటే తెలుసుకుందాం ఇక్కడ అసూయ అనే మాటకు అర్థం చెప్తూ నా గుణాన్ గుణినోహంతి స్థౌతి మందగుణానపి నాన్య దోషేషు రమతే సా అనసూయా ప్రకీర్తిత అనసూయ అనే వాటికి డెఫినేషన్ చెప్తున్నాడు చూడండి ఎవరిలోనైనా సద్గుణాలు ఉంటే వాటిని తప్పకుండా ప్రశంసించాలి ఆ గుర్తించాలి ప్రశంసించాలి అంతేగాని గుణాలను దోషంగా చూడరాదు గుణాలను దోషంగా చూడడమే అసూయ మరి దోషంగా చూడకుండా ఉండడం ఎలాగా అంటే చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళలో గుణము కనబడితే దానిని మెచ్చుకో స్థౌతి మందగుణ అనపి గుణాలను దోషంగా చూడరాదు ఏ సద్గుణం కనబడ్డా దానిని మెచ్చుకోవాలి అన్నాడు ఇక్కడ ఆహా వాడి దానశీలండి వాడి వాడి గుణాన్ని మెచ్చుకో నా అన్య దోషేషు రమతే ఇతరుల దోషాలలో వినోదించకు అన్నాడు ఇక్కడ చాలామందికి మంచి కాలక్షేపమండి సృష్టిలో మంచి కాలక్షేపం ఏమిటంటే ఆత్మస్థుతి పరనింద ప్రతి వాడికి రెండూ సరదా ఇద్దరు కలిసే రెండు మూడోవాడిని తింటు ఉంటారు పక్క గదిలో ఉంటాడు మూడోవాడు కొంతసేపటి మూడోవాడు వస్తాడు వస్తే ఇందులో ఒకడు వెళ్తాడు వెళ్ళగానే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు కలిసి తిట్టుకుంటుంటారు లోకంలో ఇదే అవునా లేదా అనకూడదు కానీ అంటూ మొదలెట్టేది ఇదే ప్రతి చేసే కాలక్షేపం ఆధ్యాత్మిక ప్రవచనాలకు సమావేశమైనప్పుడు కూడా తీరిక సమయాల్లో కాలక్షేపం ఇది మాత్రమే జరుగుతూ ఉంటుంది ఎన్నో చోట్లు చూసి తిమి సందేహం లేదు వాడేం చేసాడు తెలుసా అదే ఇంకోటి లేదు ఇక్కడ అది ముందు నిగ్రహించుకో అన్నమయ్య కూడా అంటాడు పరనిందసేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి జగువాడే పరులు తామే అని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవడైన నేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు అని చెప్పాడండి ఇక్కడ ఎప్పుడు ఇంకొకళ్ళు గురించి నెగిటివ్ ఎవరో ఏదో వెళ్తారది పీక్కురికి వాళ్ళ గురించి ఇంకా ఇవి చేస్తూ ఉంటే కనీసం తత్సాధనాకాలంలో నేనా జాగ్రత్త ఉండకపోతే ఎలా అండి ఇక్కడ కుక్కని పిలిని పట్టుకు తిరుగు కానీ జపం చేస్తున్నప్పుడు ఒళ్ళు పెట్టు కుక్క ఆ సమయంలోనేనా ఆ కాలంలో కూడా అవేనా అందుకే ముందు ఉండవలసింది ఏంటంటే దోషగ్రహణ దృష్టి కూడదు ఇతరులలో దోషాలు వెతికే దృష్టి ముందు తీసేయాలండి దోషాలు వెతకడం మొదలు పెట్టాక దోష చింతనే మిగులుతుంది దోష చింతనే మిగిలితే నీకు సచ్చింతన రాదు అది తెలుసుకోవాల్సింది పైగా ఒక నువ్వు దోషిగా ఎప్పుడు చూస్తున్నావు దోషం చూస్తున్నావు అంటే వాడి మీద నీకు ఈర్ష్య కలిగితేనే చూస్తున్నావు నా దగ్గర వాడి దగ్గర లేని సుగుణం ఏదో వాడి దగ్గర ఉంటూ వస్తుంది ఇంకా మిగిలిన ద్వేషం వల్ల చూస్తావు రకరకాల కారణాల వల్ల చూస్తాం అంటే ఇతరుడిని పోల్చి చూడడం వల్ల కదా పోలికంటే నీకు వేరుగా వాడు ఉన్నాడు అనుకోవడం వల్ల కదా వస్తుంది ఇక్కడ కనుక అసూయ గుణం వల్ల నీకు ప్రతివాడు వేరువేరుని భావం ఏర్పడుతుంది వేరువేరు భావం ఏర్పడుతూ వేరు కాకుండా అంతటా ఉన్న ఒక తత్వం తెలియడం కష్టము అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే మరింత ద్వైత పెరగడానికి హేతు అవుతుంది కనుక అద్వైయమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు కనుక ఏకత్వం తెలియాలి అంటే అనేకత్వం పోవాలి నీలాగే ఇంకొన్ని చూడడం అంత సుగుణంలోకి వెళ్ళలేకపోయినా ఆత్మ సర్వభూతాన్ని తన ఎందున కిలో భూతములం దనొక భంగి ప్రహ్లాది అంత చూడలేకపోయినా ఒకళ్ళు గుణాన్ని దోషంగా చిత్రించకు వాడిలో దోషమేమిటో అని వెతుకుతూ ఆ దోషములయ్యందు రమించకు అన్నాడు ఇక్కడ అంటే దోషముల గురించి చెప్పుకుంటూ వినోదించకు అని దానితో అంత తృప్తిగా ఉంటుంది తెలుసా ఒక్కొక్కరి గురించి చెడ్డగా మాట్లాడడం మంచి రిలీఫ్ అండి అంటాడు వాడు ఇదే కాఫీ టీ తెగినట్టు ఆ కాలక్షేపంలాగా అయిపోతుందండి ఇక్కడ అందుకే నా అన్య దోషేషు రమతే ఇతరుల దోషములయ్యందు రమించరాదు పైగా స్థౌతి మందగుణ కొద్దిపాటి సుగుణం కనబడినా ప్రశంసించుట ఇతరుల గుణముల్ని దోషములుగా చూడకుండుట ఈ మూడు లక్షణాలని అనసూయ అనాలిస అనసూయ ప్రకృతిత అటువంటి అనసూయ కలవాడు గనుక చెప్తున్నాను అన్నాడు అందుకే ఒక మాట చెప్తారు ఆత్మగుణాల గురించి చెప్తూ ఆత్మగుణాల్లో అనసూయ ఒకటి సత్యం ఒకటి అహింస ఒకటి శౌచం ఒకటి అలాగే కృపణత్వం లేకుండా ఉండే అంటే ఇతరులు జాలిపడే స్థితిలో ఉండకూడదు ఒకటి ఇంక కృపణ శబ్దానికి ఎంతకంటే ఇంకేం కావాలి ఇవన్నీ మనం చెప్పుకున్నాం అదేవిధంగా అహింస ఇత్యాలు చెప్పు ఇవన్నీ ఆత్మగుణములు ఆత్మగుణాల గురించి ధర్మశాస్త్రంలో రాస్తావు మాట అంటాడు అనేక కర్మలు చెప్పబోతున్నాడు ధర్మశాస్త్రం ఇప్పుడు మనం తరించడం కోసం జీవుడి శుద్ధి కోసం ఈ కర్మలన్నీ నువ్వు సాంగోపాంగంగా చేస్తేనే ఫలిస్తాయి కానీ ఆత్మగుణాలుగా లేవనుకో నువ్వు ఎంత సాంగోపాంగంగా చేసి నువ్వు ఫలించవు ఆత్మగుణాలుగాను ఉన్నాయనుకో నీకు తెలుసో తెలుగుకో లోపాలు ఉన్నా ఆ లోపాలు లెక్క పెట్టకుండా పరిపూర్ణ ఫలం లభిస్తుంది అని చెప్పాడండి అందులో ఆత్మగుణాలు అందుకే కర్మలు బహిరంగ సాధనలు ఆత్మగుణాలు అంతరంగ సాధన కానీ ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మీరు మంత్రజాపాలు చేసినా ఏం చేసినా ఆత్మగుణాలు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ఆత్మగుణాలు అనేది ఉపలక్షకంగా అనసూయ అని చెప్పాడు అంటే దానితో పాటు మిగిలిన సద్లక్షణాలన్నీ తెచ్చుకోవాలి అని చెప్పడం ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం రాజ రాజగుహ్యం పవిత్ర మీద ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ నేను చెప్పబోయేది అంత గొప్పదంటే ముందు చెప్పబోయేదాన్ని గొప్పతనం చెప్తున్నానండి గొప్పతనం చెప్తే ఆసక్తి పెరుగుతుంది అందుకు చెప్తున్నాడు కృష్ణుడికి తెలుసు పాపం విడిగేలా చెప్తే గానీ వినరాలి నీకు ఇవ్వబోయేది ఎందుకని ఎలాంటిది అంటే దీని వాల్యూ ఇది ఎక్కడ దొరకస్మా దీనికోసం ఎంతమంది తప్పిస్తున్నారు తెలుసా అనగాని ఇంకా వస్తువు మీద ప్రీతి పెరుగుతుందా లేదా ప్రీతి పెరిగితే నువ్వు పుచ్చుకోవడం మరింత జాగ్రత్తగా పుచ్చుకుంటావు అందుకు ప్రీతి పెరగాలి ఇక్కడ తీసుకోబోయే వస్తువుపై మరింత శ్రద్ధోత్పాదనార్థం శ్రద్ధ బలపడ్డం కోసం ఫలశ్రుతి చెప్తారు ఫలశ్రుత ముందే చెప్తే ముందే ముందే చెప్పలేపేరు అనకుండా చక్కగా మనం పుచ్చుకుంటాం అది ఇక్కడ అయితే ఈ ఫలశ్రుతి అబద్ధం కాదు భగవంతుడు అబద్ధం చెప్తాడా ఉన్నదే ఈ చెప్పడంలోకి ఉద్దేశం అంటే ఇంత విలువైనది పొందడానికి జన్మ దొరికిందయ్యా వ్యర్థం చేసుకోకు అనేటువంటి ఒకనక హెచ్చరిక ఒకనొక ఉత్సాహం ఒకనొక ప్రేరణ ఈ వాక్యాల ద్వారా మనకు తెలియబడుతున్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నది రాజ విద్య రాజగూహ్యం అంటే ఇందాక మన రాజులందరూ పొందారు కదా అర్థం అది తీసుకోవద్దని కాదు కానీ అసలు అర్థం ఏంటి చెప్తున్నాడు రాజా అంటే ప్రకాశించుట అర్థము ప్రకాశం అంటే వెలుగు ఎప్పుడైనా తమస్సు అజ్ఞానానికి ప్రకాశం జ్ఞానానికి సంకేతంగా మనం వాడతాం కదా అని తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ మృతంగమయ్య అన్నప్పుడు మాకు చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళాలంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకే కానీ జ్ఞానం ప్రకాశస్వరూపం అందుకే శుక్ల కృష్ణగతి లోకంలో కూడా దీన్ని కృష్ణ మార్గం ఎందుకు పెట్టారు దాని శుక్ల మార్గం ఎందుకు పెట్టారంటే జ్ఞాన ప్రకాశకత్వాత్ శుక్ల అన్నారు ఇక్కడ జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ నేను బ్రహ్మం వైపు తీసుకెడుతోంది కానీ శుక్ల మార్గం ఆ జ్ఞానం వైపు అసలు వెళ్ళనివ్వకుండా ఈ లోకంలో సుఖాలు ఆ సుఖాలు వైపు తిప్పుతోంది కానీ చీకటి మార్గమే చూడండి ఇక్కడ కృష్ణ మార్గం అందుకే మన భాషలో వెలుగు జ్ఞానానికి సంకేతం కానీ రాజా అంటే రాజతే అంటే దీప్యతే అని అర్థం అంటారు అంటే దీప్య దీప్తి అతిశయత్వాత్ దీప్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుందని రాజా అనాలన్నాడు అందుకే రాజు దగ్గర ప్రకాశం దీన్ని వెలగబెట్టడం అంటుంటారండి వాడు ప్రభ వెలిగిపోతుందండి అంటారు ఇక్కడ వెలిగిపోవడం అంటే రాజతేను ప్రకాశించుట అలాగే రాజశబ్దం శ్రేష్ఠత్వవాచకం లోకంలో కూడా ఒక రాజండి మృగరాజు మృగరాజు అంటే నిజంగా మనకి జంతువులన్నీ కింగుగా అలెక్ట్ చేసుకున్నాయి సింహాన్ని కానీ మృగరాజును ఎందుకుంటున్నామంటే మృగాల్లో శ్రేష్ఠుడు కనుక కనుక శ్రేష్ట వాచకం ఇక్కడ అర్థం కనుక రాజా అంటే శ్రేష్ఠ అని రాజా అంటే జ్ఞానప్రకాశముతో ఉన్నది అని అర్థం కనుక రాజ అంటే ప్రకాశ విద్య అనగా జ్ఞాన విద్య ఎటువంటి జ్ఞానం అదే జ్ఞానం ఏది పొందితే మరేది పొందక్కర్లేదు ఆ జ్ఞానమే రాజా అన్ని జ్ఞానాల్లో ఏది రాజు అది రాజు అన్ని జ్ఞానాల్లో ఏది గొప్ప ఇంతమంది ఉన్నారు ఒక్కసారి నోరారానండి బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే రాజు అందుకే రాజ అదొక్కడే అసలు ప్రకాశం మిగిలినమైన అల్పప్రకాశం అది పూర్ణ ప్రకాశం అందుకే రాజ విద్య అటువంటి జ్ఞాన విద్య దీప్తి అతిశయత్వాత్ దీప్యతే ఇయం అతిశయేన బ్రహ్మవిద్య సర్వ విద్యానాం సర్వ విద్యానాం బ్రహ్మ మళ్ళీ విభూతి యోగంలో భగవాన్డే చెప్తాడు ఒక రెండు మూడు అధ్యాయాల్లోనే అక్కడే చెప్తాడు అధ్యాత్మవిద్య విద్యానాం అంటాడు ఇక్కడ విద్యలెన్నిట్లో గొప్పది అధ్యాత్మ అధ్యాత్మం అంటే ఏమని చెప్పుకున్నాం గుర్తుండి ఉంటుంది ప్రత్యేక ఆత్మ నీ స్వరూపమేంటో చెప్పడమే దాన్ని చెప్తున్నది ఇక్కడ అందుకే ఇది రాజ విద్య రాజగుహ్యం ఎందుకన్నామో ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ గుహ్యం అంటే రహస్యమైనది రహస్యం అంటే స్థూలముగా తెలుసుకోలేనిది స్థూలముగా తెలుసుకోలేనిది నాయన కూర మొక్కలు వేసావా తగినంత ఉప్పు దాంట్లో నీళ్లు వేయో చెత్తపండి వేయు అర్థమైపోతుంది దానికి చెప్తుంటే అటెన్షన్ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే ఇంద్రియాలు చక్కని పట్టేసుకుంటాయి వాటిని ఇది ఇంద్రియాలతో తెలుసుకోలేవు ఊహతో తెలుసుకోలేవు ఇది వరకు ఇంత ఇతరుల అనుభవంతో తెలుసుకోలేవు ఎందుకంటే ఇతరులు నీలాంటి వాళ్ళే వాళ్ళకి ఇది అనుభవం లేదు వాళ్ళు ఏనుగు దగ్గరికి నలుగురు గుడ్డి వాళ్ళు రూపం చేపేటట్టు అందరూ అలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నారు వీళ్ళు కూర్చుని డిస్కషన్ చేస్తుంటారండి వేదాంతం మీద ఏదో వింటారు నలుగురు కూర్చొని చర్చ చేస్తుంటారు నలుగురు అజ్ఞానం జ్ఞానితో చర్చ చేస్తే బాగుంటుంది నలుగురు అజ్ఞానలే వీళ్ళు గ్రూప్ డిస్కషన్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళ ఏం జరుగుతుందండి ఏమీ తెలీదు అసలు జ్ఞాన నీతో చర్చకు వస్తాడా వాడు దొరకడమే కష్టం అందుకే ఇది స్థూలముగా తెలియబడదు ఇంద్రియాలతో అందుకోలేవు బుద్ధితో ఊహించలేవు అత్యంత సూక్ష్మం మరి బుద్ధితో గ్రహించలేము అంటే పదును బుద్ధితో గ్రహించగలవు అందుకే సూక్ష్మ్యా సూక్ష్మమైనటువంటి అగ్రియా బుద్ధ్య పదునైన బుద్ధితో మాత్రమే గ్రహించగల గలవు గనక గుహ్య విద్య అందుకే రాజ రాజగుహ్యం పవిత్రమిదం ఇది అత్యంత పవిత్రం తెలుసా జ్ఞానంట వెయ్యి గంగల్లో స్నానం చేసిన ఫలితాన్ని ఇచ్చింది గంగ తక్కువ చేయలేదు జ్ఞానాన్ని ఎక్కువ చేశాను ఇక్కడ జ్ఞానం అంత గొప్పదండి అదే నహి జ్ఞానైన సదృశం పవిత్రమహి విద్యత అయిన భగవాను చెప్పాడు జ్ఞానంతో సమానమైన పవిత్ర స్వరూపం లేదు ఎందుకంటే ఏది సత్యము ఏది మంగళము అదే నువ్వు అదే నువ్వు అదే నువ్వు అని చెప్తూ నిన్న క్షణం దానిని అనుసంధానం చేసిందే నువ్వు గంగలు ఇరవై గంటలు మునగో ఆ మునిగిన కాసేపు చాలు పాపం పోవడానికి బ్రహ్మజ్ఞానం కాసేపు ఏకాగ్రంగం విన్నా అది జీవుడు యొక్క జీవభావనలో ఎంత తీసేస్తుందో మనకు తెలియదండి అంత పవిత్రమైనది కానీ బ్రహ్మజ్ఞానం సామాన్యమైనది కాదు అందుకే దానికి చెప్పడమే పరమాత్మ యొక్క ఉద్దేశం అందుకే ఇది చాలా ప్రేమగా చెప్తున్నాడు పవిత్రం ఇదం ఇదం అనే మాట ఏంటో ఇందాకే చెప్పుకున్నా ఉత్తమం దీన్ని మించి సుమా అని చెప్పాడు ప్రత్యక్షావగమం అబ్బా ఎంత గొప్ప మాట అండి ఇక్కడ ఇంద్రాది లోకములు ప్రత్యక్షావగమం కాదు అవగమం అంటే తెలియబడుట ప్రత్యక్షముగా తెలియబడవి నీకు అంటే నీ అనుభవానికి ప్రత్యక్షం అంటే ఇంద్రియాలని కాదు నీకు నేరుగా అనుభవంకు రావు ఇంద్రాది లోకాలు శాస్త్రం చెప్పిందని నువ్వు యజ్ఞాదులు చేస్తే ఇంద్రాది లోకాలు వచ్చాయి కానీ ప్రత్యక్షం కనబడ్డాయా పైగా నువ్వు పొందేవనుకో అది నీకే తెలుస్తుంది నీకు ఎవరికి తెలియట్లేదు పైగా శరీరం పతనం తర్వాత వస్తుంది తెలియబడట్లేదు అందుకే ప్రత్యక్షావగమం కాదు అలాగే సగుణ బ్రహ్మలోకము ప్రత్యక్షావగమం కాదు నేను చెప్పబోయే జ్ఞానం మాత్రం ప్రత్యక్ష అవగమం ఇక్కడే ఇప్పుడే నువ్వు పొందగలవు అది చెబుతున్నాడు ఇక్కడ ఎప్పుడో మరణానంతరం కాలాంతరంలో కాకుండా బ్రహ్మజ్ఞానం గట్టిగా పట్టుకోగలిగితే ఇక్కడే పొందగలవు దాని గొప్పతనం ఎంత సులభమో చెప్తున్నాడండి సరిగ్గా వినాలే గాని నాకు కావాలని వినాలే కానీ బ్రహ్మజ్ఞానం అంత సులభం మరొకట్లేదు దీనికి ప్రత్యేకమైన సాధన లేదు శ్రద్ధగా శ్రవణం చేయడం విన్నదాన్ని మననం చేయడం దాని ఎందు బుద్ధి నిలపడం మూడే శ్రవణ మనన నిధిధ్యాసం అంతే అంతే దానికి ఏ ప్రక్రియలు కావాలండి యజ్ఞశాల ఎంత ఉండాలి హోమగుండం ఎంత ఉండాలి అంతే కదా ప్రాణాయామం ఎన్ని మార్తలు తీయాలి జపం వెయ్యి చేయాలా లక్ష చేయాలా ఏమీ లేవు ఇక్కడ చూడండి ఎటువంటి ఆయాసం లేదు ఇందులో అంత సులభమైనది కనుక ప్రత్యక్ష అవగమం అంటే సుఖము దుఃఖము వచ్చినప్పుడు ఎలా తెలుస్తుందో ఈ జ్ఞానం కూడా అలాగే అనుభవానికి వస్తుంది అంటారు భగవత్వాలు ఇక్కడ ప్రత్యక్షణ సుఖదుఖాదేహి ఇవ అవగమన్నారు ఇక్కడ నాకు సుఖం కలిగింది దుఃఖం కలిగింది అనేది అంత స్పష్టంగా నీకు తెలుస్తుందో జ్ఞానం కలిగినప్పుడు కూడా నీకు జ్ఞానం కలిగిందని స్పష్టంగా తెలుస్తుంది అంతేగాని మరణానంతరం ఆ లోకంలోకి వెళ్ళి ప్రత్యేకమైన కాలనీలో ఉంటానని లేదు ఇక్కడ తెలుసుకో ఇక్కడ దీని ఎంత సులభం ఎంత గొప్పదండి బ్రహ్మజ్ఞానం దానికి ఇప్పుడే ప్రయత్నించాలి అని కలిగింది బుద్ధి ఆ సంకల్పం గట్టిగా కలిగింది కానీ శుభేచ్ఛ అంటారు దాన్ని ఇక్కడ ఆ సంకల్పం బలంగా కలిగింది అనుకో దాని సాధన ఉంది గురువుని ఆశ్రయించు గురువు చెప్పిన చెయ్యు సత్కర్మలు కానీ ఈశ్వరోపాసన కానీ దీనికోసం చేయి ఇది కావాలని ఆ రెండు చేసేవనుకో ఇంకేమి అక్కర్లేదని అర్థం అప్పుడు ఇది నిష్కామం అయిపోయింది మీరు ఇది కావాలంటున్నాను కదండి కామమే కదా అంటే ఇది కామం కాదు రో బాబు అన్నారు అది మనం మొదటి అధ్యాయాల్లో ఏకరువు పెట్టినది అది ప్రత్యక్ష ధర్మ్యం చాలా గొప్పమాన చెప్పాడు ఇది ధర్మయుక్తము ధర్మవిరుద్ధము కాదు ఇది ధర్మముతో కూడినది కర్తృం సుసుఖం పైగా చెయ్యడం కూడా చాలా సుఖం సుమా ఇది చేస్తున్నప్పుడు కూడా సుఖంగానే ఉంటుందండి హాయిగా ఉంటుంది కూర్చుని బ్రహ్మ విచారణ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా నిద్రపోతున్నప్పుడు కలిగి ఆనందం కంటే గొప్పగా ఉంటుంది అది సుసుఖం అన్నాడు సుసుఖం కర్తం చేయడం అనాయాసంగా హాయిగా చేస్తాం ఫలితం అవ్యయం నాశనము లేని శాశ్వతానంద ఫలం దీనికి లభిస్తుంది అంటూ భగవానుడు ఈ సాధన గొప్పతనం జ్ఞానం గొప్పతనం ఎంత గొప్పగా చెప్పాడు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్యం ధర్మ్యం సుసుఖం కర్తృమవ్యయం అశ్రద్ధధానా పురుషా అంటే ఇది పొందకపోతే ఏమవుతారు దీని మీద శ్రద్ధ లేని వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళని దీని మీద శ్రద్ధ లేని వాళ్ళు అంటే బ్రహ్మముపై కానీ బ్రహ్మజ్ఞానముపై కానీ దాని స్వరూపముపై కానీ దాని ఫలంపై కానీ ఫలమంటే మోక్షం దాని ఫలంపై కానీ నమ్మకము లేని వారు అంటే ఉందని కూడా అంగీకరించని వారు వాటి మీద దృఢమైనటువంటి ఆస్తిక్యం లేనటువంటి వారికి భగవాను ఇచ్చిన టైటిల్ అశ్రద్ధానా అశ్రద్ధానా అంటే భగవత్పాదరు వారు అంటారు అస్య స్వరూపే తత్ఫలే చ నాస్తికా అస్య స్వరూపే తత్ఫలే అంటే ఈ జ్ఞానస్వరూపంలో కానీ జ్ఞానం యొక్క ఫలం మీద కానీ నాస్తికులైన వారు అన్నాడు అంటే ఇది ఉందని వాళ్ళు అంగీకరించరు అంటే జ్ఞాన మార్గమో లేదు ఫలమో లేదు మోక్షమో లేదు బ్రహ్మమో లేదు ఆత్మా లేదు అనేవారు అంటే వారెవరయ్యా అంటే వారు అసుర ప్రవృత్తి కలిగిన వారు సుమా అన్నారు అసురులకు ఉపనిషత్తుటండి భగవత్పాదలు వారు ఉన్నారు తెలుసా అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఎవరు పబ్లిష్ చేశారు నన్ను అడగక్కండి అంతటా అందరికీ ఆ ఉపనిషత్తు ఒక్కటి తెలుసుట ప్రింట్ చేయకుండానే చదవకుండానే అందరికీ తెలిసిన ఉపనిషత్తు అదొక్కటి బ్రహ్మజ్ఞాన ఉపనిషత్తు అంటే కష్టం దొరకడం కష్టం బోధించాలి సాధించాలి ఈ ఉపనిషత్తు మాత్రం అందరికీ తెలుసుట ఉపనిషత్తు ఏంటో భగవత్వాలు చెప్తున్నారు దీనిపై అసురోపనిషత్తు అసురోపనిషత్తు అంటే అసురాణం ఉపనిషదం దేహమాత్ర ఆత్మ దర్శనమేవా అన్నారు ఇక్కడ దేహం మాత్రమే ఆత్మ అనుకునే వాళ్ళ యొక్క ఉపనిషత్తు పేరు అసరోపనిషత్తు ఇప్పుడు తీసుకు తెలిసిపోయింది కదా అంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ ఈ దేహాలు ఆత్మ కాదయ్యా ఇంతకాలం దేహం నేను దేహం నేను దేహం నేను అనుకోవడం వల్ల దేహాలు కోట్లు పొందేను ఇప్పటికైనా దేహము నేను కాను దేహములో ఉన్నాను మరి దేహములో ఉన్నవాడెవడో అని ప్రశ్న మొదలుపెట్టి ఆ దేహములో ఉన్నవాడిని పట్టుకోగలిగితే దేహంతో సహా ప్రపంచమంతా వాడే ఉన్నాడు అవి అంటకుండా అది నా స్వరూపం తెలుస్తుంది ఇక్కడ కానీ దేహ మాత్ర ఆత్మదర్శనమేవ ప్రతిపన్నా వాళ్ళు అసురాణం ఉపనిషదం అన్నారు ఈ అసురోపనిషత్తు ఈ అసురోపనిషత్తు బాగా ఎవరికి పట్టి ఉంటుందో వాడిని అశ్రద్ధదానా అంటారు ఇక్కడ అశ్రద్ధ దానా దీని బట్టి శ్రద్ధ ఎంత అవసరమో భగవానుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ శ్రద్ధ శ్రద్ధ శబ్దం గురించి మనం తర్వాత తర్వాత కూడా చెప్పుకోబోతున్నాం ఎప్పటికప్పుడు శ్రద్ధ గురించి కొత్త కొత్త విషయాలు వినాలి శ్రద్ధ గురించి సాంఛాందోగ్యంలో శ్రద్ధస్వ అన్నాడు ఇక్కడ శ్రద్ధ పట్టు అదే శ్రద్ధ ఇది చాలా ప్రధానం భక్తి ధ్యాన యోగాదవైహి శ్రద్ధతో కూడిన భక్తి ధ్యాన యోగముల ద్వారానే పరమాత్మను తెలుసుకోగలుగు పరిశుద్ధి చెప్తుంది శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవైహి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ధ్యానముండాలి యోగం ఉండాలి లేదా ధ్యాన యోగం ఉండాలి దీని ద్వారా నువ్వు ఆ బ్రహ్మస్థితికి వెళ్ళగలవు కానీ ధ్యానయోగాదులన్నీ అక్కర్లేకుండా బ్రహ్మజ్ఞానమని కాదు ఈ ధ్యానయోగ కర్మయోగములు శ్రద్ధగా చెయ్యడం వల్ల చిత్తము సహజంగా జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితికి వెళుతుంది అది శ్రద్ధ భక్తి ధ్యానయోగాత్ అవైహి అవైహి అంటే తెలుసుకో తెలుసుకోవడం అంటే జ్ఞానమే కానీ జ్ఞానం పొందడానికి సాధనలు శ్రద్ధ శ్రద్ధ ఫస్ట్ స్టెప్ అండి అందుకే అశ్రద్ధానాహ అని భగవాన్ని చెప్పడంలో శ్రద్ధ కలిగి ఉంటే గానీ జ్ఞానం పొందలేరు అని చెప్పేస్తున్నాడు దాన్ని ఎలా చెప్పారు అంటే శ్రద్ధ లేని వాళ్ళు పొందలేరు అని మొదలెట్టాడు ఇక్కడ అది అందుకే శ్రద్ధత్వ ఎందుకు శ్రద్ధ అని చెప్పారు అయ్యా అన్నిటికంటే బ్రహ్మవిద్య వె వెళ్ళడానికి శ్రద్ధ ఎక్కువ మీరు శ్రద్ధగా సీరియల్ చూడకపోతే రేపు మహాకష్టం దానికే శ్రద్ధ అవసరమే దీనికి ఇంకా అవసరం భగవత్పాలు వారు శ్రద్ధ అనే మాట బ్రహ్మ ఎలా వాడాలనే చెప్తున్నారు కనుక ఇది ఈ అధ్యాయానికి అవసరం కనుక చెప్తున్నాం శ్రద్ధత్స్వ అంటే భగవత్పాలు అంటారు అత్యంత సూక్ష్మేషు అర్థేషు బాహ్య విషయాసక్త మనస స్వభావ ప్రవృత్తస్య మన మనస్సుకి ఎక్కువగా బాహ్య విషయాలపై ఆసక్తి ఎక్కువండి సాధారణంగా అందరి మనస్సు ఆధ్యాత్మ మార్గంలో ఉన్నామనుకున్న వాళ్ళకు కూడా ఇంకా అక్కడికి వెళ్ళని వాళ్ళకి మరి చెప్పనక్కర్లేదు వాళ్ళకి ఎప్పుడు బాహ్య విషయ ఆసక్తి ఎక్కువ ఉంటుంది బాహ్య విషయ అలవాటైపోయిన మనస్సుకి ఎందుకు అలవాటైందంటే బాహ్యం విషయం స్థూలంగా కనబడుతుంది నీకు ఇంద్రియాలకు స్పష్టంగా కనబడుతుంది నీకు ఇంద్రియాలు అలవాటైపోయాయి ఏది ఇంద్రియంతో కనబడితే అదే నువ్వు నమ్ముతావు దాన్నే అంగీకరిస్తావు కానీ ఇంద్రియాలతో కనబడేదాన్ని అంగీకరించడం ఎందుకంటే ఇంద్రియాలకు కనబడేంత స్థూలంగా బాహ్య విషయాలు ఉన్నాయి కనుక వాటి విషయాలను శ్రద్ధ పెట్టు అనే వాడుకు చెప్పక్కర్లేదు శ్రద్ధగా భోజనము చేయము చెప్పక్కలవాడు ఆ చేస్తాడు ఇక్కడ అవునా లేదా శ్రద్ధగా నిద్రించుము ఏముంది అందులో శ్రద్ధగా వాడిని నిందించుము అవన్నీ చేస్తూనే ఉన్నాం శ్రద్ధే ఉంది కనబడుతుంది ఇక్కడికి వచ్చే శ్రద్ధనెందుకు చెప్తున్నామంటే ఇది బాహ్య విషయముల వలె స్థూలముగా గోచరించదు అందుకు అందుకు బాహ్య విషయముల వలె దానికి అలవాటైపోయిన మనస్సుకి ఇది సులభంగా గ్రహించడం సాధ్యం కాదు ఎందుకంటే మనస్సుకు స్వభావం అయిపోయింది ఏంటంటే బాహ్య విషయ ఆసక్తి మనస్సు స్వభావంగా మారిపోయింది గనక అసత్యం గురుతరాయాం శ్రద్ధాయాం దురవగమత్వం సార్ అసత్యం అంటే అర్థం ఏంటంటే గురుతరాయాం శ్రద్ధాయాం గురుతరమైన శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానము దురవగమత్వం దుర్రవగమత్వం అంటే అర్థం అవ్వడం మహాకష్టము అందుకు గురుతరమైన శ్రద్ధ కావాలండి లోకంలో వంట ఎలా వాడు వివరిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినబడకపోతే వంట భయంకరంగా తయారవుతుంది అక్కడే కాసింత శ్రద్ధ చూపించాలి అంత బాహ్య వస్తువైనప్పటికీ అలాంటిది గురుతరమైన శ్రద్ధ ఉంటే కాని అర్థం కాదు గనక వేదాంత విషయంలో మాటికి శ్రద్ధ అశ్రద్ధ అశ్రద్ధ అనే మాట కనబడుతుందయ్యా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర అసంయతేంద్రియ మూడు చెప్పాడు ముందు శ్రద్ధావాన్ ఇక్కడ మళ్ళీ అశ్రద్ధదానా అందుకే గురుతరాయాం శ్రద్ధాయాం అసత్యాం ఇక్కడ అసత్యం అంటే లేకపోయినట్లయితే అని అర్థం ఏమిటి గురుతరమైన శ్రద్ధ లేకపోయినట్లయితే ఇది అర్థం కాదు గనక ఉపనిషన్ మాత శ్రద్ధత్స్వ అని చెప్పింది అన్నారు భగత్పాల్ వారు చాందోజ్ఞానికి భాష్యం రాస్తూ శ్రద్ధయాంతు సత్యాం అంటే శ్రద్ధగాని ఉన్నట్లయితే మనస సమాధానం బుభుత్సతే అర్థే భవేత్ అంటే శ్రద్ధగానే ఉన్నట్లయితే మనస్సుకి ఏకాగ్రత ఏర్పడుతుంది శ్రద్ధ వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది ఏకాగ్రత ఉంటేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది మనకు ఆ జ్ఞానం అందట్లేదంటే ఏకాగ్రత లేదు ఏకాగ్రతతో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో మీకు తెలుసు గారడి చేసేటువంటి చిన్న బాలో బాలుడో బాలికో ఒక్క తాడు మీద పెద్ద కర్రపట్టుకు నడుస్తారండి వాళ్ళని ఆకాశం నుంచి చూటుపడ్డారా ఏకాగ్రత ఏకాగ్రత అంతకంటే గట్టిది తెలుసుకోండి అంత ఏకాగ్రత ఉండాలి ఇక్కడ అలాగా ఏకాగ్రతగానే సాధ్యమైందా వాడు ఎప్పుడు ఏతాడేసుకుని నడిచిగలవాడు ఇక్కడ అటువంటి ఏకాగ్రత ఆ ఏకాగ్రత శ్రద్ధలేని కలగదు దీనికి ఎక్కువ శ్రద్ధ కావాలి అందుకే సమాధానం బుబుత్సతే అర్థ భవే తతశ్చ తదర్థావగతి అటువంటి ఏకాగ్రత ఏర్పడితేనే అర్థ అవగతి ఏర్పడుతుంది అంటే అర్థం చెప్పబోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అందుకు విషయం తెలియడానికి ఏకాగ్రత కావాలి ఏకాగ్రత గురుతరమైన శ్రద్ధ కావాలి అది లేని వాళ్ళు తెలుసుకోలేరు కనుక అశ్రద్ధానా పురుషాహర్మస్యాస్య పరంతప నేను చెప్పబోయే ఈ ధర్మము అశ్రద్ధ నేను పురుషులు తెలుసుకోలేరు తెలుసుకోలేకేమవుతుంది ధర్మం అంటే జ్ఞానం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పబోయే ధర్మము అంటే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఏ పద్ధతి ఉందో అది అశ్రద్ధ తెలుసుకోలేరు తెలుసుకోకపోవడం వల్ల అప్రాప్యమాం మాం నన్ను గ్రహించలేక నన్ను పొందలేక నివర్తంతే మృత్యు సంసార వర్తమని మృత్యురూపమైన సంసారంలో తిరుగుతూనే ఉంటారు అంటే ఈ జ్ఞానం ద్వారా నన్ను గ్రహించలేకపోతే వాళ్ళు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలో దొరుకుతారు మొదటిది విధాయక పద్ధతి రెండవది విధ్వంస పద్ధతి అది మొదటిది అన్వయ పద్ధతి రెండు వ్యతిరేక పద్ధతి మొదటిది ఏం చెప్పాడంటే ఇది కానీ పొందినట్లయితే సుఖంగా నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు అనేది అన్వయ పద్ధతి వ్యతిరేక అంటే శ్రద్ధ లేని వారు దీన్ని వినలేరు గ్రహించలేరు ఇది గ్రహించలేని వాడు నన్ను పొందలేడు నన్ను పొందలేకపోవడం వల్ల మృత్యురూపమైన సంసార మార్గంలో తిరుగుతూనే ఉంటాడు మృత్యురూప సంసార మార్గం అంటే జనన మరణ రూపమైనటువంటిది అని భగవానుడు ఈ విధంగా చెప్పి రాజవిద్య రాజగి రాజగూహ్యం అయిన యోగాన్ని ప్రారంభిస్తున్నాడు ఎందుకంటే ఇది తెలుసుకోవడానికి మానవ దేహమే కావాలి మానవ దేహానికి మళ్ళీ కావలసింది శ్రద్ధ మళ్ళీ కావలసింది అదే కావాలనేటువంటి నిలుకడ ఇవన్నీ ఉంటే కానీ దొరకదు నాయన ఇది కానీ పొందలేదనుకో ఇహచేదవేదీన్ మహతీ వినష్టి అనుపనిషత్తు చెప్తుంది ఇక్కడ కానీ తెలుసుకోలేకపోతే మహానష్టం ఉన్నాడు అంటే మళ్ళీ ఇలా తెలుసుకోగలిగిన ఉపాధి వస్తుందో లేదో చెప్పలేము కనుక అర్జున నువ్వు అసూయలేనివిగా వాడువి గనుక నేను చెప్తున్నాను శ్రద్ధ లేనివాడు దీన్ని వెళ్ళాడంటే నీకు శ్రద్ధ ఉన్నది కనుక చెప్తున్నాను అన్నాడు దీని బట్టి అసూయలేని లక్షణం ఒకటి శ్రద్ధ ఒకటి ఈ రెండు ఉన్నవాడు మాత్రమే ఇది అర్హుడు అని చెప్తూ ప్రారంభిస్తున్నాడండి బ్రహ్మవిద్యని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వూతాన్ని నాహం తేష్వస్థిత నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైరం భూతభుర్నచూతస్థో మమాత్మా భూత భావన మయా సర్వం శ్రద్ధగా వింటే ఎయా తతమిదం సర్వం ఏ నర్వమిదతం అదే మొదలుపెట్టాడు భగవానుడు అలాగే మొదలు పెడుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఎన్ని చమత్కారాలు చేశారంటే నా చేతనే ఇదంతా వ్యాపించబడింది సర్వభూతములు నా ఎందున్నాయి వాటి ఎందు నేను లేను అయిందా వెంటనే అంటాడు సర్వభూతములు నాయందు లేవు పోనీ పది శ్లోకాలు అయిన తర్వాత అన్నాడంటే అక్కడ అన్నాడు మర్చిపోయాడు అనుకుంటాం వెంటనే అంటున్నాడు సర్వభూతములు నా ఎందున్నాయి వాటి ఎందు నేను లేను ఆ మాటకు అవి నా ఎందు లేవు ఇలా ప్రారంభిస్తున్నాడండి ఇక్కడ ఎందుకంటే తానేమిటో చెప్తున్నాడు స్పష్టమైన జ్ఞానం అదొక్కడికి గ్రహించేది చాలు ఆయన గురించి ఆయన చెప్పేస్తే ఆయనే నేనుగా ఇక్కడున్నాడని మనకు తెలిసిపోతుంది అనుసంధానం అనుబంధం ఐక్యం అవుతుంది ఇది గ్రహించవలసిన విషయం ఎంత అందంగా చెప్తున్నాడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు స్వామి అనసూయాలక్షణం కలిగినటువంటి శ్రద్ధధానుడైనటువంటి అర్జునునికి జగద్గురువైన పరమాత్మ బోధిస్తున్న జ్ఞానాన్ని గ్రహించడానికి రేపు సమావేశం అవుదాం సర్వం శ్రీకృష్ణ చరణరవిందార్పణమస్తు స్వస్తి మంగళం శ్రీకురుక్షేత్ర రక్షోని విహారిణి పాసారథిపాయ గీతార్యాయ మంగళం నమః పావతీపతర హర మహాదవ